కతురాజనయ ప్రాప్యే ఫలం కర్మం పరం కర్మ తజ్జం 24. ఈశ జీవీభిద సత్స్వతో వస్తుకం వేషహన స్వాత్మదర్శనం ఈశ దర్శనం స్వాత్మ రూపత ఉపాధి భేదం వలనే జీవేశ్వరుల మధ్య భేదం తెలుస్తూ ఉంది అంటే అవిద్యను ఉపాధిగా కలిగినటువంటి వాడు జీవుడు మాయను ఉపాధిగా కలిగినటువంటి వాడు ఈశ్వరుడు ఇది ప్రధానమైనటువంటి భేదం కాబట్టి ఈ ఉపాధులు అనేటువంటివి మిథ్య ఉపాధులు సత్యం కావు ఎందుకని లేకుండానే వచ్చాయి కనుక అజ్ఞానంతో లేకుండావి పోతాయి కాబట్టి అవిద్య అంటే అజ్ఞానం అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటిది ఉపాధి కాబట్టి తానెవరో తనకు తెలియకపోవడం చేత తాను ఆత్మ అనేటువంటి జ్ఞానం తనకు లేకపోవడం చేత అజ్ఞానం ఏర్పడింది ఆ అజ్ఞానంతో ఆత్మ యొక్క అజ్ఞానం ఆత్మ యొక్క అజ్ఞానం వల్ల ఉపాధి ఏర్పడింది కాబట్టి ఒక్క దేహానికి సంబంధించి ఉండేటువంటి ఈ ఉపాధి జీవుడిదైతే దీనికి అవిద్య ఉపాధి అయితే అన్ని శరీరాలకి అన్ని ఉపాధులకు సంబంధించినటువంటి వాడు ఈశ్వరుడు గనక స్థూల సూక్ష్మాలన్నిటికి కూడాను అది మాయ కాబట్టి ఈ ఉపాధుల్ని విచారణ ద్వారా తొలగించినప్పుడు అంటే ఉపాధి ఏంటి ఉపాధి సత్యమా కాదా అని ఉపాధి యొక్క విషయాన్ని గురించి మనం ప్రమాణరీత్యా అంటే ప్రమాణ విచారం చేసినప్పుడు ఆ ఉపాధులన్నీ తొలగిబడతాయి అలా ఉపాధులు తొలగిన తరువాత निषेधावधि उपाधुन तोग तरवा यद मिलो अद स्वरूप अभी वेशहात हा। उपाधुन तोग तरवात स्वात्म दर्शन तन आत्म दर्शन जो ईश दर्शन स्वात्म रूपत काबटी आत्म दर्शन పరమేశ్వర దర్శనమని మనం అర్థం చేసుకుంటూ పోవాలి ఎందుకంటే ఈశ్వరుడు ఎవరో కాదు ఈ సృష్టికి సంబంధించినటువంటి సర్వజ్ఞత్వం ఆయనకే ఉండినా సృష్టి కార్యాన్ని నిర్వహించిన స్థూల సూక్ష్మాలన్నిటికీ కూడా టోటల్గా కలిపి ఉపాధిగా కలిగిన వాడు అయినా సృష్టి నియామకుడు తానే గనక సృష్టి నియంత కూడా తానే గనక ఆయన్ని ఈశ్వరుడు అన్నాం కాబట్టి కేవలం చైతన్య స్వరూపుడు కాబట్టి నీలో నీ దేహేంద్రియ మనోబుద్ధులు కదలడానికి ఆధారమైనటువంటిది ఏదైతే ఉందో అది కూడా చైతన్యమే కాబట్టి ఈశ్వరుడు చైతన్యమే నీవు చైతన్యమే చైతన్యాలు అనేటువంటివి రెండు లేవు అది ప్రధానంగా ఈరోజు చైతన్యాలు రెండు ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి ఎప్పుడైతే ఈశ్వరుడు నీ చైతన్యమై ఉన్నాడో నీ ఆత్మ అయి ఉన్నాడో కాబట్టి ఆత్మను దర్శించడము అంటేనే ఈశ్వరుని దర్శించడము ఎందువల్ల నీ ఆత్మ అన్యంగా ఈశ్వరుడు లేడు గనక ఆత్మ దర్శనమే ఈశ్వర దర్శనం అంతేగాని అలా కాకుండా మరొక విధంగా ఈశ్వరుని దర్శించేటువంటి అవకాశం లేదు ఏ విధంగా దర్శిస్తావు అంత ప్రశ్నలు కాబట్టి ఇంకొక విధంగా ఈశ్వరుని దర్శించలేవు ఈశ్వరుని దర్శించడం అంటూ జరిగింది అంటే అది వేషహానత స్వాత్మ దర్శనం ఈ ఉపాధులు తొలగిన తర్వాత నీ ఆత్మ దర్శనం అయిపోతూ ఈశ దర్శనం అంటే భగవంతుని యొక్క దర్శనం ఏమిటి స్వామిజీ ఈశ్వరుడి యొక్క దర్శనం అంటే స్వాత్మరూపత అది నంబర్ ట్వంటీ ఫైవ్ స్వాత్మ కాబట్టి భగవంతుణ్ణి ఈశ్వరుణ్ణి దర్శించడం అంటే నీ ఆత్మగా నువ్వు దర్శించాల్సిందే కానీ మరో విధంగా దర్శించేందుకు అవకాశం లేదు అని ఇరవై నాలుగు శ్లోకాల్లో చాలా లోతైనటువంటి విషయాన్ని చాలా అద్భుతమైనటువంటి విషయాన్ని మనం విచారణ తెలుసుకున్నాం ఈరోజు నెంబర్ ట్వంటీ సెక్స్ ఆత్మస్థితి స్వాత్మదర్శనం ఆత్మర్ద్వత్మనిష్టమస్థితి స్వాత్మదర్శన ఆత్మనిర్ద్వయాత్ ఆత్మనిష్టత ఆత్మ సంస్థితి స్వాత్మదర్శన ఆత్మనిర్ద్వయా ఆత్మనిష్టత కాబట్టి ఆత్మ దర్శనమే స్వ ఆత్మ దర్శనం నిజమైనటువంటి నీ ఆత్మ స్వ ఆత్మ స్వాత్మ కాబట్టి నిజమైనటువంటి ఆత్మదర్శనం నీ ఆత్మని నువ్వు దర్శించడం ఏదైతే ఉందో అదే ఈశ్వర దర్శనం అని తెలుసుకున్నాం కదా ఇప్పుడు కాబట్టి మనం చేయాల్సింది ఏంటి ఆ ఆత్మని దర్శించడం స్వాత్మ దర్శనం అది డిఫరెన్స్ ఆత్మదర్శనం అనకుండా ఆత్మకు అనేకమైనటువంటి అర్థాలు ఉన్నాయి కనుక దేహాన్ని కూడా ఆత్మని అంటారు కాబట్టి కాబట్టి ఇక్కడ స్వాత్మ దర్శనం స్వ ఆత్మ దర్శనం నీ నిజ ఆత్మ దర్శనం నువ్వు ఏమిటో నీ స్వరూపానికి సంబంధించినటువంటి దర్శనము ఇది దాంట్లో దర్శనము అంటే ఏమిటనేది చాలా చూచాం లాస్ట్ వీక్ కానీ ఇప్పుడు దీంట్లో ఇస్తాడు క్లారిటీ ఇంకా ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఆత్మ సంస్థితి ఏవ స్వాత్మదర్శనం అంటే ఆత్మలో ఉండిపోవడమే సంస్థితి అంటే సమ్యక్ స్థితి సంస్థితి ఆత్మలో ఉండిపోవడమే ఎట్లాగండి సంస్థితి జ్ఞానేనా జ్ఞానేనా సంస్థితి ఆత్మని సంస్థితి ఏవ అంటే ఆత్మలో చక్కగా ఉండిపోడమే సంస్థితి సమ్యక్ స్థితి అంటే చక్కగా ఉండడం అంటే జ్ఞానేనా జ్ఞానేన సమ్యక్ స్థితి అంటే జ్ఞానంతో కూడి చక్కగా తన ఆత్మలో తాను ఉండడమే స్వాత్మదర్శనం అది ఇప్పుడు ఈశ దర్శనం స్వాత్మరూపత అన్నాడు వేషహానత స్వాత్మదర్శనం అన్నాడు ఉపాధులు పోయిన తరువాత ఆత్మదర్శనం అవుతూ ఉంది ఆత్మ దర్శనం కావడం అంటే ఏంటి స్వామిజీ మళ్ళీ ఎందుకంటే లాస్ట్ టైం నేను ఇచ్చినటువంటి అంత లాజిక్లో మీకు అనిపించవచ్చు భగవంతుడే దర్శనం అనే పాయింట్ మనం అంగీకరించలేదు ఆత్మను దర్శిస్తావు ఆత్మను దర్శించడానికి రెండవ ఆత్మ ఎవరు అనేటువంటి పాయింట్ వస్తుంది అందుకని సంస్థితి సమ్యక్ స్థితి చక్కగా ఉండడం ఎట్లా జ్ఞానేనా జ్ఞానేనా సమ్యక్ స్థితి కాబట్టి జ్ఞానములో తన ఆత్మలో తాను చక్కగా ఉండిపోవడమే ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం అది ఆత్మదర్శనము అంటే ఆత్మదర్శనం అంటే ఆత్మ కన్నా వేరుగా నుండి నువ్వు ఆత్మను దర్శించడం కాదు ఆత్మ సంస్థితి అంటే జ్ఞానంతో నువ్వు ఆత్మలో ఉండిపోవడమే జ్ఞానంతో అంటే నేనే సచిదాత్మను అనేటువంటి అపరోక్ష జ్ఞానంతో ఆత్మలో ఉండిపోవడమే నీవు నీవుగా ఆత్మగా ఉండిపోవడమే ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం ఎందుకని ఆత్మ నిర్ద్వయాత్ ఆత్మనేది రెండు కాదు గనక నిర్ద్వయాత్ ద్వయం అంటే రెండు నిర్ద్వయాత్ ఆత్మనేది రెండు కాదు గనక నిర్ద్వయాత్ ఆత్మనిష్టత ఆత్మనిష్టత అంటే ఆత్మ ఎందు తదేవ స్వాత్మదర్శనం తదేవ ఈశ్వ దర్శనం అంతే క్లియర్ కాబట్టి ఆత్మ అన్నింటినీ ఉపాధులన్నింటినీ తొలగించిన తర్వాత నేనే ఆత్మను అనేటువంటి స్థితిలో దర్శనం అంటే ఏంటో క్లారిఫై చేస్తున్నాడు స్వాత్మదర్శనం నీ నిజ ఆత్మదర్శనం ఎట్లా ఆత్మ సంస్థితి జ్ఞానంతో నేను సచ్చిదాత్మను అనేటువంటి అపరోక్ష జ్ఞానంతో ఆత్మే నీవుగా నీవే ఆత్మగా ఉండిపోవడమే ఆత్మని ఏవ సంస్థితి స్వత్వదర్శనం క్లియర్నా కాబట్టి ఆ ఆత్మదర్శనమే ఈశ దర్శనం స్వత్వరూపత ఈశ దర్శనం కాబట్టి సంస్థితి అంటే ఏంటో బాగా అర్థం చేసుకోవాలి ఆత్మని సంస్థితి సమ్యక్ స్థితి ఆత్మలో చక్కగా ఉండిపోవడమే అంతే గాని అదే ఆత్మదర్శనం అంటే సంస్థితి సమ్యక్ స్థితి స్వామీజీ ఆత్మలో ఉండిపోవడం అంటే సంస్థితి సమ్యక్ స్థితి కదా ఆత్మ ఆత్మలో ఉండిపోవడము అంటే ఆ ఉండిపోయేది ఎవరు బస్సులో ఉండేవాడు ప్రయాణికుడు ప్రయాణికుడు ఎక్కడ ఉండాడంటే బస్సులో ఉండాడు అని అర్థం కాబట్టి ప్రయాణికుడు వేరు బస్సు వేరు ఓ మామిడి పుండు బ్యాగ్లో సంచిలో ఉంది అంటే సంచి వేరు మామిడి పుండు వేరు మామిడి పుండు సంచిలో ఉంది అన్నప్పుడు ఉండేది దేనిలో ఉంది అనే ప్రశ్న వస్తుంది కాబట్టి ఆత్మ సంస్థితి ఆత్మనీయవ సంస్థితి చక్కగా నువ్వు ఆత్మ ఎందుకు ఉండడము అని అంటే కాబట్టి అలా ఉండడానికి అది ఆత్మ కదా ఆత్మలో ఉండు అంటే నేను వేరే ఆత్మలో ఉండానా అనేటువంటి సందేహం వచ్చేటువంటి అవకాశం ఉంది అంటే జ్ఞానం లేనటువంటి నేను జ్ఞానం కలిగినటువంటి ఆత్మ ఎందు ఉండిపోవడమా ఆత్మ జ్ఞానస్వరూపం కాబట్టి అది జ్ఞానస్వరూపం గనక ఆత్మని అటువంటి ఆత్మ ఎందు చిదాత్మని సంస్థితిహి సమ్యక్ స్థితి నువ్వు చక్కగా ఉండిపోడము అని అంటే నేను జ్ఞానం లేనివాడిని అయి ఉండాలి అందువల్ల ఆత్మనిర్ద్వయాత్ రెండు ఆత్మలు లేవు సార్ ఒకటి బొయ్య ఉండడానికి రెండు ఆత్మలు లేవు ఆత్మనిర్ద్వయాత్ రెండు ఆత్మలు ఉంటే ఒకటి బొయ్య ఇంకొక ఉండడం కాబట్టి ఒక ఆత్మ వెళ్ళి ఇంకొక ఆత్మలో కలిసిపోవడం అనేటువంటిది లేనేలేదు క్లియర్నా చాలా మంది చెప్తుంటారు కదా జీవుడు వెళ్ళి ఈశ్వరుడిలో కలిసిపోవడము అది నోషన్ అది ఇప్పుడు అర్థమైంది మీకు కాబట్టి ఈశ్వరుడు వెళ్ళి జీవుడు వెళ్ళి ఈశ్వరుడిలో కలిశాడంటే ఈశ్వరుడు జీవుడి అన్యంగా ఉన్నాడని అర్థం కాబట్టి జీవుడు నీవు చైతన్యమేనని తెలుసు గనక చైతన్యం వెళ్ళి ఈశ్వర చైతన్యంలో కలవాలి అంటే రెండు చైతన్యాలు ఉండాలి జీవ చైతన్యం ఒకటి ఈశ్వర చైతన్యం ఒకటి రెండు గనక ఉంటే అందులో ఏది సత్యం అనేటువంటి ప్రశ్న వస్తుంది ఎందుకని సత్యం అనేటువంటిది రెండు కానిది కాబట్టి నిర్ద్వయాత్ నిర్ద్వయాత్ గనక ఆత్మనిర్ద్వయాత్ రెండు కాదు గనక ఆత్మనిష్టత కాబట్టి అక్కడికి వెళ్ళి మళ్ళీ కలవడం అంటూ లేదు నీవు దర్శించడము అంటేనే నీవుగా ఉండిపోవడం అని అర్థం దాట్స్ ద పాయింట్ నీవు దర్శించడము అంటే నీవుగా ఉండిపోవడం నీవు ఏదిగా ఉండిపోవడం నీవు ఆత్మగా ఉండిపోవడం దీనిని ఆత్మ సంస్థితి అంటారు ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనము ఇది ఆత్మదర్శనం అంటే దానికన్నా వేరుగా నువ్వు మాత్రం కానే కాదు కాబట్టి ఆత్మదర్శనం అనగానే నేనే సచిదాత్మను అనేటువంటి ఆత్మ స్థితి అపరోక్ష జ్ఞానం దీనిని ఆత్మనిష్టత అంటున్నాడు నిష్ఠ ఆత్మయందు ఉండిపోవడం ఏదైతే ఉందో అది ఆత్మనిష్ట క్లియర్ కాబట్టి రెండు ఒకటే ఆత్మ సంస్థితి ఆత్మనిష్టత కాబట్టి ఆత్మలో ఉండడం అంటే మళ్ళీ అది వేరనుకుంటాడేమోనని ఆత్మనిష్టత నిష్ఠ కాబట్టి కేవలం ఆ స్వరూపం నీవుగా ఉండిపోవడమే నేనే సచ్య సచిదాత్మను సత్ నేనే చిత్ నేనే నేనే ఎగ్జిస్టెన్స్ నేనే కాన్షియస్నెస్ నన్ను తెలుసుకునేవాళ్ళు ఇంకొకరు లేరు కాబట్టి నేనే సచిదాత్మనేటువంటి అపరోక్ష జ్ఞానం ఏదైతే ఉందో ఇదే ఆత్మనిష్టత ఆత్మయందు ఉండిపోవడం నిష్ఠత అదే ఆత్మ సంస్థితి ఆత్మని ఏవా ఆత్మయందే ఆత్మగా సంస్థితి మనకు గీతలో చాలా చోట్ల ఇవి తొంగి చూస్తాయి ప్రజహాతీయ కామాన్ సర్వాన్ అర్ధ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనాతుష్ట ఆత్మని ఏ వా ఆత్మని ఏవా ఆత్మనా ఆత్మ ఎందు తాను ఆత్మగా ఆనందిస్తూ ఉండాడు తుష్ట సంతుష్ట అర్థమవుతుందా కాబట్టి అట్లాగే ఇక్కడ కూడాను ఈ ఆత్మ ఏదైతే ఉందో ఆత్మ సంస్థితి ఆత్మని ఏవ సంస్థితి సమ్యక్ స్థితి ఆడిపోయి కూర్చోవడానికి అక్కడ ప్రదేశమేమి లేదు సార్ జ్ఞానేన సమ్యక్ స్థితి జ్ఞానములో ఏమనే జ్ఞానం నేనే సచిదాత్మను అనేటువంటి అపరోక్ష జ్ఞానము ఓ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు అతడు రాత్రి తన స్వప్నంలో తానే ఒక దొంగగా ఉంటాడు తన దగ్గర పనిచేసేటువంటి కింద స్థాయి పోలీసులు అతను కొడుతూ ఉంటారు ఇవన్నీ రోజు చూస్తూ ఉంటాడు గనక పోలీస్ ఆఫీసర్ అయినా డ్రీంలో అంటే కళలో తాను దొంగగా ఉన్నట్టుగా తెలిసింది ఒక్కసారి మేలుకున్న తరువాత ఒకటి తాను దొంగ కాదు అని తెలిసిపోయింది అవునా అట్లాగే ప్రబోధ సమయే నీకు జ్ఞానం కలిగిన తర్వాత అదే విచారం ప్రమాణ విచారం జరిగిన తర్వాత ఆయన ఎట్లాగైతే నేను దొంగ కాదు అని అనుకున్నాడు అట్లాగే నీవు కూడాను నేను దేహము కాదు నేను ఇంద్రియాలు కాను నేను బుద్ధిని కాను నేను అజ్ఞానము కాను వీటన్నిటికీ సాక్షిగా ఉండేటువంటి అయితే నువ్వెవరయ్యా నేను పోలీస్ ఆఫీసర్ ఎస్ ఇక్కడ నువ్వెవరు ఆత్మా అట్లే ఆత్మా సరే మేలుకొని తాను దొంగ కాదు పోలీస్ ఆఫీసర్ అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ దొంగ అవుతాడా పోయి కళ్ళకే లే పోలీస్ ఆఫీసర్గానే ఉంటాడు ఆత్మనిష్టత ఆత్మ సంస్థితి ఆత్మనిష్టత ఇంకా ఆ విధంగా కొనసాగడమే కాబట్టి ఆత్మ దర్శనానికి నాయన ఈశ్వర దర్శనానికి భేదం లేదు రెండింటినీ చైతన్య స్థాయిలోనే చూడాలి ఈశ్వర దర్శనానికి మన ఆత్మ దర్శనానికి రెంటికి ఏ విధమైనటువంటి తేడా లేదు ముందు తానెవరో తెలిస్తే అందుకని ఇదంతా స్వాత్మదర్శనం నువ్వెవరో నీకు ముందు తెలిస్తే తర్వాత ఈశ్వరుడు ఎవరో తెలుస్తుంది కాబట్టి నీకు సంబంధించినటువంటి జ్ఞానం కలగాలి అది ఆత్మవిచారం అసలు ఆత్మ అంటే ఏమిటనేటువంటి విచారం ఎందుకు మనం కొనసాగించామంటే ముందు నువ్వు తెలియాలి నువ్వు తెలిసిన తర్వాతే ఈశ్వరుడు తెలుస్తాడు స్వాత్మదర్శనం ఏంటి స్వ ఆత్మదర్శనం కాబట్టి నిజమైనటువంటిది ఎట్లా దర్శనం చేయాలి ఆత్మని అంటే ఎందుకు ఇంత నేను పదే పదే మీకు మొన్న అంత చెప్పినా మళ్ళీ చెప్తున్నానంటే డిఫరెంట్ యాంగిల్లో దర్శనం అనగానే మనకు ఒక అభిప్రాయం ఉంది నేను తిరుపతికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని వస్తానంటాడు ఆ పదం తిరుగుతూ ఉంది అందువల్ల భయం నువ్వు ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి బాలాజీ దర్శనం చేసుకొని వస్తాను అని అన్నావో నువ్వు తిరుపతికి వెళితే బాలాజీ దర్శనం నువ్వు చేసేది ఓకే బాలాజీ ఎక్కడున్నాడు గర్భగుడిలో బాలాజీ ఉన్నాడు ను క్యూలో పోతావు పోయి స్వామిని దర్శనం చేస్తావు ఇది దర్శనం అంటే నీ యొక్క అభిప్రాయం నీ కాన్సెప్ట్ ఇది తప్పులేదు చేయాలా ఇవన్నీ ముందే చెప్పాను మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఈ స్థాయిలో డిస్కషన్ ఏంటంటే నువ్వు ఎప్పుడైతే దర్శనం చేయడం జరిగిందో బాలాజీని దర్శనం చేసేటువంటి వాడివి నువ్వు చేయబడేటువంటి బాలాజీ ఉన్నాడు నువ్వు ఆయన్ని దర్శించడం జరుగుతుంది త్రిపుటి త్రిపుటి మూడు ఉండవు కాబట్టి దర్శనం చేసేవాడివి నీవు ఉండాలి చేయబడేటువంటి బాలాజీ ఉండాలి నువ్వు చేయడం కూడా జరగాలి ఈ మూడు జరిగితేనే దర్శనం కాబట్టి మూడు ఉండవు అసలు రెండే లేవని చెప్తాను ఆత్మనిర్ద్వయాత్ నీకు త్రిపుటి ఎక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇందులో సత్యం అనేది వేకం గనక అఖండం గనక అద్వితీయం గనక ఇక్కడ సత్యదర్శనం ఏది ఆత్మ ఎవరు బాలాజీనా లేక నువ్వా చూడడమా చూడడం అనేటువంటిది క్రియే కనుక దాని గురించి ఆలోచన లేదు కాబట్టి నువ్వో బాలాజీ ఎవరో అయి ఉండాలి ఎవరైనప్పటికి కూడా నువ్వు ఇద్దరు ఉండరు గనక లేదండి ఆయన చైతన్యమే నేను చైతన్యమే కుదరదు సార్ ఆత్మ నిర్ధయాత్ రెండు కాదు కదా ఇదే శ్లోకంలో సెకండ్ లైన్ ఆత్మ నిర్ద్వయాత్ కాబట్టి దర్శనం అంటే నైన్ ప్రత్యేకంగా నువ్వు ఉండి జనరల్గా మనం ఇక్కడ అనుకుంటున్నా ఒకరినొకరు చూడడం దర్శనం అని ఆ దర్శనం కాదు నువ్వు వేరుగా ఉండి చేసేటువంటిది దర్శనం అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి విషయ విషయి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఈ రెండు కలిసినప్పుడే దర్శనం అవుతూ ఉంది కాబట్టి విషయి ఆత్మ విషయము అనాత్మ ఆత్మ ఒక్కటే అనాత్మలో అనేకం ఉండొచ్చు కాబట్టి ఇక్కడ విషయి సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఇది విషయాన్ని చూస్తూ ఉంది కనుక ఈ విషయ విషయి విషయి విషయ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఈ ద్వైత భావం ఎందుకని విషయి విషయం కాదు చూసేటువంటి వాడు చూడబడేదానికన్నా అన్యమైనటువంటి వాడు కాబట్టి అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఇక్కడ ద్వైత భావం ఉంది డ్యువాలిటీ కాబట్టి విషయి విషయ ద్వైత భావం అనేటువంటిది దర్శనంలో ఉందా ఉంటే అది త్రిపుటితో కూడుకున్నటువంటి సంకుచితమైనటువంటి అర్థము ఇక్కడ దర్శనానికి సంకుచితమైనటువంటి అర్థం నేను చూచేవాడిని ఉన్నాను ఆ రూపము చూడబడుతుంది అర్థమవుతుంది కాబట్టి నువ్వు వేరుగా ఉండి అలా చూడడానికి అవకాశం లేదు అలా చేస్తే ద్వైతం వచ్చేస్తుంది మళ్ళీ అది అర్జునుడిది మనం మనం లాస్ట్ వీక్ అంతా అన్ని రూపాల్లో ప్రతి రూపంలో కూడా భగవంతుడిని చూచి చివరికి నాకు భయం వేస్తుంది అని అర్జునుడు అన్నాడు అంటే ఎందుకు భయం తాను పేరుగా ఉన్నాడు గనక అన్నిట్లో భగవంతుడిని చూశాడు ఒక్కచోట కాదు మళ్ళీ మనం దర్శనం అంటే ఒక చోట చూస్తాం స్పేస్లో అటువంటిది కాదు ఎక్కడెక్కడ ఏదేది కనిపించినా దాంట్లో భగవత్ స్వరూపాన్ని దర్శనం చేశాడు అది విశ్వరూప దర్శనం అంటే కాస్మిక్ విషన్ అంత దర్శనం జరిగిన తరువాత కూడా భయపడ్డాడు అని అంటే ఎందుకు భయపడ్డాడు తాను వేరుగా ఉన్నాడు గనక ద్వితీయ భయం భవతి రెండవది ఉంటే భయం కాబట్టి నీకన్నా అన్యంగా ఈశ్వరుడు ఉంటే కూడాను దానివల్ల నీ గలిగేటువంటి అభయస్థితి కాదు అద్వైత స్థితి కాదు భయస్థితి ఎందుకని నీకన్నా అన్యంగా ఉన్నాడు గనక కాబట్టి ఈ మూడు ఉండడి అనేటువంటిది సంకుచితమైనటువంటి అర్థం కాబట్టి విషయ సంబం విష విషయ సంబంధం లేదు ఈ ద్వైత భావం లేదు నేను ఆత్మని ఆత్మ సంస్థితిహి. అంటే నేను ఆత్మయందు ఎందు ఉంటున్నాను అని అంటే విషయగా విషయములో ఉండడము కాదు విషయీలో విషయంగా ఉండడము కాదు ఈ విషయ విషయీ ద్వైత భావము లేనిటువంటి స్థితి ఏదైతే ఉందో అది ఆత్మని సంస్థితి క్లియర్నా కాబట్టి ద్వైత భావం లేకుండా మీరు అనుకునేటువంటి దర్శనం సాధ్యం కాదు అంతే ఇంకేం లేదు చెప్పడం అంతకన్నా మించినటువంటి అవకాశం ఏం లేదు కాబట్టి వేదాంతంలో దర్శనం అంటే విషయి విషయ ద్వైత భావము లేనిటువంటి స్థితి దర్శనము అని అర్థం అంటే ద్వైత భావము లేని జ్ఞానమే దర్శనం అది కరెక్ట్ డెఫినేషన్ కాబట్టి వేదాంతంలో మన సంప్రదాయంలో ఏమిటంటే దర్శనము అంటే వేదాంతంలో దర్శనము అని అంటే శాస్త్రంలో విషయ విషయీ భేదము ద్వైత భేదము లేనిటువంటి జ్ఞానమే జ్ఞానమే జ్ఞానమే దర్శనము అది దర్శనం అంటే ఇది ఇంకా వేరు కాదు కనుక స్వాత్మదర్శనం అన్నాడు స్వ ఆత్మదర్శనం కాబట్టి నీ ఆత్మే నీ ఆత్మ నువ్వు సార్ కాబట్టి ఆత్మదర్శనానికి ముందు అహం వృత్తి ఉండింది ఇది విచారం చేసింది ఉండిందే ఆత్మదర్శనానికి ముందు అహం వృత్తి ఉండింది ఆ అహం వృత్తిని విచారం చేశాం ఇదేంటని అక్కడ ప్రమాణం వచ్చింది అది ఏకభావ అవగాహనీ వృత్తి అంటే ఈశ్వరుడు జీవుడు ఇద్దరు ఒకటేననేటువంటి వృత్తి కాబట్టి ఆ అహం వృత్తి ఉన్నంత వరకు జీవత్వం ఉంటుంది కాబట్టి అహం వృత్తి సంపూర్ణంగా నశించాలి ఒకవేళ అహం వృత్తి నశించలేదు అనుకోండి వీడు సాధకుడుగా కొనసాగుతూనే ఉంటాడు ఎంతకాలమైనా ఎన్ని జన్మలైనా ఎందుకని తనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తి వ్యక్తిత్వం ఉంది కదా అహం అనేది కాబట్టి నేను అహం జీవ నేను జీవుణ్ణి భావంతో ఉంటాడు కాబట్టి అహం వృత్తి ఎంతకాలమైతే ఉంటుందో కాలం వీడు జీవుడుగానే కొనసాగుతాడు సాధకుడుగానే ఉంటాడు కాబట్టి ఆ అహం వృత్తి ఏదైతే ఉందో అహమయం కుతోభవతి చెనువత అయ్యత్యహం నిజ విచారణం కాబట్టి మనం విచారం చేసినప్పుడు అది ఎగిరింది లేకపోతే వీడు సాధకుడుగానే ఉంటాడు ఇప్పుడు తాను సాధకుడు కాకుండా సాధ్య రూపం మనం ఏదైతే అనుకుంటున్నామో వాస్తవానికి అది సిద్ధ రూపం ఆ సిద్ధ ఆత్మ తానేగా తెలుసుకుంటూ ఉండాడు. ఎప్పుడు ఇది ఈ అహం వృత్తి ప్రమాణం ద్వారా నశించినప్పుడే అహమి నాశాజీ ఎప్పుడైతే అహం నశించిపోయిందో అహం అహం తయా నేను నేను అనేది ఏదైతే ప్రకాశిస్తూ ఉందో స్ఫురతి హృత స్వయం అది స్ఫురతి ప్రకాశిస్తూ ఉంది ఎట్లాగూ స్వయం స్ఫురతి ఇంకొక దానివల్ల ప్రకాశింపబడ్డం కాదు ఇంకొక దాని చేత కనుక తెలియబడితే ఇది జడమైపోతుంది కాబట్టి ఆత్మ నిర్ధయాత్ రెండు కానిటువంటిది కనుక స్వయం స్ఫురతి అహమే నాశాజీ అహం అహం తయ స్ఫురతి హృత్ స్వయం హృత్ ఆత్మ ఏదైతే ఉందో హృత్ హృత్ అంటే ఆత్మనార్థం స్వయం స్ఫురతి తనంతటి తానుగా ప్రకాశిస్తూ ఉంది సెల్ఫ్ షైనింగ్ ఎందుకని స్వతసిద్ధం సార్ ఇంకొక దాని మీద ఆధారపడి ఆత్మ లేదు అందువల్ల సెల్ఫ్ ఎవిడెంట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ ఎవిడెంట్ టు ది సెల్ఫ్ ఎందుకని ఇది స్వతసిద్ధమైంది కనుక ఇది స్వతసిద్ధమయ్యింది స్వప్రకాశం అయ్యింది తనంతట తాను ప్రకాశిస్తూ ఉంది స్ఫురతిహృత్ స్వయం పరమ పూర్ణ సత్ ఏ విధంగా ప్రకాశిస్తూ ఉందండి పరమ పూర్ణ సత్ అవి మూడు పదాలు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అవంతా ఏంటో కాబట్టి పరిపూర్ణమైనటువంటి ఆత్మస్వరూపంగా అది ప్రకాశిస్తూ కదా ఆ ప్రకాశించేటువంటి స్వప్రకాశమైనటువంటి ఆత్మ ఏదో అది అహమేవ ఇది ఆత్మ సంస్థితి క్లియర్నావా స్ఫురతి హృత్ స్వయం స్వయం స్ఫురతి హృత్ ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మ అహమేవా నేనే తానుగానే ఉండాడు అంతే తన స్వరూపంగానే ఉంది కాబట్టి ఆత్మ అనేది ఏదో దానికి ఏ బంధము లేదు క్లియర్గా ఉండండి అది ముక్తస్వరూపము ఎప్పుడు ఒకప్పుడు ముక్తం ఒకప్పుడు కాదు కాదు నిత్యముక్తము నిరంతరం కూడాను ముక్తమే మనకు ఒక బంధం ఉంటే ఆ బంధం నుంచి విడిపడిపోతే నేను ముక్తుండ అంటాం కానీ పర్టికులర్ ఆ బంధం నుంచే నువ్వు విడిపడ్డావు కానీ మిగతా బంధాలన్నీ కూడా నీకు ఉన్నవే సార్ ఉన్నవే సర్వబంధ వినిర్ముక్త సమస్తమైనటువంటి బంధాల నుంచి విడిపడినటువంటిది ఆత్మ కాబట్టి ఆత్మ అనేటువంటిది నిత్యముక్తం ఇప్పుడు ఆ సత్యం తెలియకపోవడం చేత ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం లేకపోవడం చేత ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉండడం చేత ఆ ఆత్మ అయినటువంటి నీవు నేను జీవుడిని అని భావిస్తూ ఉన్నావు ఇక్కడ సాధకుడు అయ్యావు నేను జీవుడిని బాధిస్తూ ఉన్నావు కాబట్టి ఈ జ్ఞానం ఏదో విచారం ద్వారా ఏదైతే జ్ఞానం మనకు అబ్బుతూ ఈ జ్ఞానం వచ్చి ఏం చేస్తుంది జ్ఞానం ఏ రూపంలో వస్తుంది వృత్తి వృత్తే అంతే జ్ఞాన వృత్తి కాబట్టి జ్ఞాన వృత్తి నేను అహం జీవహ అనేటువంటి ఈ అజ్ఞాన వృత్తిని నశింపజేస్తూ ఉంది కాబట్టి ఎప్పుడైతే జ్ఞానవృత్తి అజ్ఞాన వృత్తిని నశింపజేయగానే అజ్ఞానం పోయింది కదా ఇప్పుడు ఎవరు మిగిలి ఉండరు అంతే చైతన్యమైనటువంటి ఆత్మస్వరూపము తన జ్ఞానం లేకపోవడం వల్లనే తాను జీవుడు అని భావిస్తే ఇది అజ్ఞానము అని మనం చెప్తే ఆత్మ యొక్క అజ్ఞానం చేత తాను జీవుడు అనుకుంటే ఆత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కలిగింది ఎట్లాగూ జ్ఞాన ద్వారా ఈ జ్ఞాన వృత్తి వచ్చి అజ్ఞాన వృత్తిని నశింపజేసింది నశింపజేసిన తర్వాత అది పోయింది ఇప్పుడు అజ్ఞానం లేదు అజ్ఞానం లేనప్పుడు ఏముంది ఉన్నదేదో అదే ఉంది అదే ఆత్మ ఆ ఆత్మలో సిది పాయింట్ ఆత్మలో ఆత్మ ఆత్మని ఏవా ఆత్మ సంస్థితి స్వాత్మ దర్శనం ఆత్మలో నీవు ఆత్మగా ఉండిపోవడమే అంతేగాని వేరుగా ఉండడం కాదు అది ద్వైతానికి ఇంతకు వస్తుంది కాబట్టి ఆత్మని అంటే ఆత్మస్వరూపంలో సంస్థితి సమ్యక్ స్థితి స్వాత్మ దర్శనం అంటే స్వామీజీ ఇప్పుడు జ్ఞాన వృత్తి అంటే ఈ జ్ఞానము అనేటువంటిది బుద్ధి ద్వారానే కదా తెలియాలి అనేది కూడా ప్రశ్నే కాబట్టి జ్ఞానము అంటే బుద్ధి ద్వారా తెలిసేటువంటి జ్ఞానం కాదు అందుకని ప్రమాణం ప్రమాణం ఆపరేట్ చేసుకుంటా ఎందుకంటే బుద్ధిలో జ్ఞానం కలిగేటువంటి అవకాశం లేదు ఒకవేళ బుద్ధిలో ఏ విధమైనటువంటి జ్ఞానం కలిగినా అది వృత్తి జ్ఞానం అది అంతే ఏ వృత్తి ఇదే నిన్న చూస్తే విషయ వృత్తి కాబట్టి విషయాలు అనేకం ఉంటాయి వాటిని చూస్తావు వాటికి సంబంధించినటువంటి జ్ఞానం నీ బుద్ధిలో ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి ఆ బుద్ధిలో ఏర్పడేటువంటి విషయ జ్ఞానం ఏదైతే ఉందో అది చిదాభాస చైతన్యం ద్వారా నీకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి అది జ్ఞానం అయ్యేందుకు అవకాశం లేనే లేదు ఎందుకని ఇది నిర్ద్వయాత్ రెండు కాకుండా ఉంది ఇప్పుడు ఘటదృష్ట ఘటా భిన్నాహన్నం కుండను చూసేటువంటి వాడు కుండ కన్నా వేరుగా ఉండాడు ఆత్మద్రష్ట ఆత్మకన్నా భిన్నంగా ఉండా అది తమాషా ఘటద్రష్ట ఘటా భిన్న ఎందుకని కుండను చూసేటువంటి వాడు అన్నప్పుడు ఆ కుండ యొక్క రూపం నీకు బుద్ధిలో ప్రతిఫలించింది ఆ ప్రతిఫలించిన దాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు కాబట్టి కుండ అనేటువంటిది విషయం ఆ వృత్తి విషయాన్ని వృత్తిలో నువ్వు చూస్తూ ఉన్నావు కాబట్టి ను దానికన్నా అన్యంగా ఉండవు కానీ ఆత్మద్రష్ట అట్లా లేడు ఎందుకని ఆత్మకన్నా వేరుగా తాను లేడు కారణం తానే ఆత్మగనక కాబట్టి నీకన్నా అన్యంగా ఏది చూచినా అదేంటది నీకన్నా అన్యంగా నువ్వు ఏది చూసినా అదేమవుతుంది అనాత్మవుతుంది ఆత్మ అయ్యే అవకాశం లేదు గనక అనాత్మవుతుంది కాబట్టి నీకు నీవుగా ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం నీకు నీవుగా ఉండిపోవడమే ఆత్మదర్శనం కానీ మరొకటి అయ్యేందుకు అవకాశమే లేదు కాబట్టి అజ్ఞాన నివృత్తి జరిగిన తర్వాత ఆత్మ సంస్థితి ఇక్కడ ఇంకా కూడా వస్తుంది మరి ఆత్మలో ఉండడం అంటే ఆత్మ సంస్థితి ఆత్మని సమ్యక్ స్థితి ఆత్మని ఏవా ఇది ఎట్లా స్వామీజీ చెవునా ఆత్మలో ఉండడము అంటే గుర్తుపెట్టుకోండి ఆత్మలో ఉండడం అంటే ఆత్మ జ్ఞానంలో ఉండడం అని అర్థం ఎందుకని ఇది ముందే మనం ప్రమాణ విచారంలో డిస్కస్ చేసేసాం ఆత్మ అంటే ఏంటంటే ఆత్మక సచిదానంద స్వరూపమేవా సత్తంట ఏంటి చిత్తంట ఏంటి ఆనందం అంటే ఏమిటి ఇవన్నీ మనం చూచాం ఏనాయినా క్లియరా కాబట్టి ఆత్మలో ఉండడము అంటే మళ్ళీ పొరపాటు అదేదో ఒక స్వరూపంగా అదేదో ఒక స్పేస్కి కన్ఫైన్ అయి ఉన్నట్టుగా లిమిటెడ్ స్పేస్లో అది ఉన్నట్టుగా దాంట్లో పోయి మనం కూర్చున్నట్టుగా కూర్చోలో కూర్చున్నట్టుగా అభిప్రాయపడతారు కాబట్టి ఆత్మ సంస్థితి ఆత్మలో నీవు ఉండడము అంటే ఆత్మజ్ఞానములో ఉండడము అంటే నువ్వే జ్ఞానస్వరూపంగా ఉండడము బోధస్వరూపంగా ఉండడము అందుకనే జ్ఞానస్వరూపానంద బోధస్వరూపానంద అంటారు కాబట్టి ఏంటంటే ఆత్మ జ్ఞానం ఆత్మ బోధ ఏదైతే ఉందో అది నీవుగా ఉండడమే కాబట్టి ఆత్మ యొక్క అజ్ఞానం లేని స్థితి ఆత్మ యొక్క అజ్ఞానం లేని స్థితి ఆత్మలో ఉండడం అంటే ఆత్మజ్ఞానం కాబట్టి ఆత్మ సంస్థితి అదే స్వాత్మదర్శనం ఆత్మ సంస్థితి స్వాత్మదర్శనం మన మనవాళ్ళు అంటుంటారు ఒక్కోసారి మొన్న ధ్యానం బాగా జరిగిందండి మొన్న ధ్యానంలో నాకు ఆత్మదర్శనమైంది ఇవన్నీ మీరు వినుంటారు నాకు తల బొప్పి కట్టిపోయింది చిన్నప్పటి నుంచి విని నాకు మొన్న ఆత్మదర్శనం అయిందండి అంటే ఇంకా ఆయనకి అయింది గనక నాతో అబద్ధం చెప్పాల్సిన కర్మ ఆయనకేం పట్టింది సత్యమే ఉంటుంది మనకు కాలేదు కనుక అది తెలుసుకోవాలనేటువంటి ఉత్సాహం మనలో ఉంటుంది కనుక ఎట్లున్నదండి ఆత్మదర్శనం ఎట్లా ఉన్నది జ్యోతిస్వరూపం అంటే దానికి ఒక ఎక్స్ప్రెషన్ జ్యోతిస్వరూపం నేను అలాగే ధ్యానం చేస్తూ ఉన్న గొప్ప జ్యోతి వచ్చేసింది దివ్యమైనటువంటి జ్యోతి ఆ జ్యోతిని నేను దర్శించాను అంటాడు తమ అయితే ఇప్పుడేంటి నాకేం ఉపయోగం లేదు ఎందుకని నాకు దర్శింప చేయలేడు అతను ఎందుకని ఆయనే మళ్ళీ రెండోసారి దర్శించలేడు మళ్ళీ చెప్తాడు నిన్న కాలేదండి ఎంత ప్రయత్నం చేసిన మొన్న ఆత్మ జ్యోతిస్వరూపంగా ఆయనకి దర్శనమైంది నిన్న మాత్రం కాలేదు అంటాడు నేను చెప్పేది ఏంటంటే మొన్నటి విషయం నిన్నటి విషయం నువ్వు చెప్తున్నావు నిన్నటి విషయం మాత్రం సత్యం మొన్నటి విషయం ఉందే నిన్నటి విషయంగా సత్యం ఎందుకని అది ఆత్మ నువ్వే చెప్తున్నావు కదా నాకు ఆత్మ దర్శనమైంది అది జ్యోతి స్వరూపంగా దర్శనమైంది నిన్న దర్శనం గాలేదు అని నువ్వు ఎప్పుడైతే చెప్పావో నా తెలియకడుగుతా నీకు ఆ విధంగా దర్శనం అయ్యింది అనుకోండి ఏది ఒక లైట్ లాగా అది ఆత్మ ఎట్లా అవుతుందయ్యా ఆత్మయ్యేందుకు అవకాశం లేదు ఎందుకని నీలో కనిపించిందే కానీ నాలో కనిపించలా ఇక్కడ లేదు అక్కడ లేదు అక్కడ లేదు అక్కడ లేదు ఆత్మ నిర్ధయాత్ ఒక చోట ఉండి ఒక చోట లేనిటువంటిది ఏదో ఎప్పుడైనా నశించిపోద్ది ఎందుకంటే దానికి దేశపరిచ్ఛేదం వస్తుంది గనక కాబట్టి ఆత్మను నువ్వు దర్శించేది ఎట్లా నీకన్నా అన్యంగా ఉంటేనే దర్శించగలవు దర్శించేటువంటి వాడివి ద్రష్ట జ్ఞానంతో దర్శిస్తున్నావా జ్ఞానం లేకుండా దర్శిస్తున్నావా జ్ఞానం ఉంది కదా జ్ఞానం లేకపోతే ఎట్లా చూస్తావు నిద్రపోతూ నీకు దర్శనం తెలుస్తుంది కాబట్టి నీవు చైతన్యం కదా నీవు చైతన్యం ఆత్మ అనేటువంటి జ్యోతిని దర్శించవు నీకు అది దృశ్యమైంది నువ్వు ద్రష్ట అది దృశ్యం దృగ్బ్రహ్మ దృశ్యం మాయా సార్ ఏదైతే దృశ్యమో ఏదైతే కనిపిస్తుందో అది కనుమరుగైపోతుంది నిజమా స్వామి నువ్వే చెప్తున్నావు కదా నిన్న దర్శనం కాలేదని మొన్న దర్శనం అయిందే కానీ నిన్న దర్శనం కాలేదని నువ్వే చెప్తున్నావు కదా కాబట్టి ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేనిటువంటిది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు కనిపించి కనుమరుగయ్యేటువంటిది ఆత్మ కాదు ఆత్మ ఎప్పుడైనా కూడాను ద్రష్ట గానీ దృశ్యం అవకాశం లేనే లేదు ఎందుకని ఏకమేవా అద్వితీయం బ్రహ్మా క్లియర్ కాబట్టి ఆత్మ నాకు దర్శనం అయింది అని నువ్వు చెప్పడం దాన్ని అజ్ఞానము అంటారు అంటే ఆత్మకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్లనే నువ్వు చెప్తున్నావు కనుక అది అజ్ఞానం ఈ అజ్ఞాన ఆవరణ కనుక తొలగింది అంటే నీవు ఆత్మగా నీకు తెలిసిపోతావు అది ఆత్మ సంస్థితి తదేవా ఆత్మదర్శనం క్లియర్గా ఉంది చూడండి ఆయన అయితే స్వామీజీ అంతా ఆత్మే అన్నప్పుడు చూచింది చూడబడేది రెండో ఆత్మే కదా నేను చూచాను నేను చైతన్యం అంటున్నారు మీరు వేస్ బాగుంది నేను చైతన్యమే కానీ స్వామిజీ ఒక్కరు చెప్పండి నాకు కనిపించింది జ్యోతి రూపంలో అది కూడా చైతన్యమే నేను ఎందుకని ఉండేది ఒకటే కదా కనిపించింది ఇట్లా కనిపించింది కనపడదు సార్ ఎందుకని ఆత్మ నిర్ధయాత్ అక్కడ పాయింట్ అదే మహర్షి ప్రత్యేకంగా నిర్ధయాత్ పదాన్ని తీసుకురావడంలో అది ఏకమే కానీ రెండు అయ్యేందుకు అవకాశం లేదు ఆత్మనిర్ధయాత్ ఆత్మనిష్టత నెక్స్ట్ క్వశ్చన్ స్వామీజీ ఇప్పుడు జ్ఞాన వృత్తి వల్ల మనం అజ్ఞాన వృత్తి పోయింది మనం ఆత్మను తెలిసిపోయింది ఇప్పుడు వృత్తులు ఉండవా చాలా డ ఈ డౌట్ అందరికి వస్తుంది వృత్తులు ఉండవా జ్ఞానికి వృత్తులు ఉండవా ఎందుకని ఆత్మస్థితిలో ఉన్నాడు కదా మహర్షి కూడాను మహర్షి ఆత్మస్థితిలో ఉన్నాడు అంటే దాంట్లో సందేహం ఏముంది ఆత్మ సంస్థితి ఎప్పుడూ ఆత్మస్థితిలోనే ఉన్నాడు కానీ స్వామీజీ ఒక గ్లాసు మంచినీళ్ళు దెమ్మని అడిగాడు కదా మహర్షి అవును అతను తీసుకెళ్ళి ఇస్తున్నాడు కదా సేవకుడు అవును ఇది మా ముందరే జరిగింది కదా నిజమే మరి ఒక గ్లాసు మంచినీళ్ళు దెమ్మని మహర్షి అడిగాడంటే ఒక అతను తనకన్నా వేరుగా ఉంటాడా లేదా అతను తెచ్చినటువంటి మంచినీళ్ళు వేరుగా ఉండాయా లేదా గ్లాసు మంచినీళ్ళు ఈ మంచినీళ్లు తీసుకురా అని చెప్ప చెప్పేటువంటి వృత్తి ఏదైతే ఉందో ఇది ఆయన మనసులో కదిలింది కదా కాబట్టి ఆత్మలో ఉండేటప్పుడు ఆత్మలో వృత్తులు ఎక్కడి నుంచి మరి మహర్షిలో వృత్తులు ఇవన్నీ మహాత్మను చూసినప్పుడు వాళ్ళ వైభవం అర్థం కాకపోగా ఇటువంటి పిచ్చి ప్రశ్నలు లేస్తాయి దీన్ని శాస్త్రం క్లియర్గా చెప్పింది నాయన ఆత్మనిష్ఠునికి అంటే ఆత్మ ఏందే ఉండేవాడు ఆత్మనిష్టత ఆత్మనిర్ధయాత్ ఆత్మనిష్టత ఆత్మనిష్టలో ఉండేటువంటి వాడికి వృత్తులు ఉంటాయా ఉండవా క్వశ్చన్ నేను అడుగుతున్నా ప్రశ్నగా ప్రశ్న ఉంటే ఏమేని వృత్తులు ఉండడం వల్ల వృత్తులు ఉంటాయి నాయన మనసులో వృత్తులు ఉంటాయి వాటిని కూడా ప్రకాశింపజేసేవాడికి ఎత్తాను తర్వాత శ్లోకం వస్తుంది వాటిని కూడా ప్రకాశింపజేసేవాడు కాబట్టి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులన్నీ కూడాను వాటిని చూస్తూ ఉన్నా కూడా ఆయన యొక్క ఆత్మస్థితికి ఎక్కడ దెబ్బతగులుతూ ఉంది అనేది ప్రశ్న ఇప్పుడు అలలున్నాయి సముద్రం ఉంది అలలు ఉండడం వల్ల సముద్రం యొక్క అఖండత్వానికి ఏమన్నా దెబ్బతగులుతూ ఉందా ఎందుకు తగలదు చెప్పు లే అలలు ఎవరు సముద్రమే కదా ఇప్పుడు ఇక్కడ ఈ దశలో అలలు సముద్రమే సముద్రం అంతే కాబట్టి వృత్తులు ఏవైతే ఉన్నాయో ఆ వృత్తులన్నీ కూడా మనకు తెలిసేటువంటివి అది కాలానికి సంబంధించిందైనా దేశానికి సంబంధించిందైనా వస్తువుగానైనా ఏ వృత్తి ఏ థాట్ మనకు కలిగినా ఆ వృత్తులన్నీ కూడాను ఆత్మకు సంబంధించినవే అవన్నీ కూడా ఆత్మే కానీ ఆత్మ మాత్రం అవి కావు అందువల్ల ఆ ఆత్మ ఏదైతే ఉందో అది అనంతాత్మ అనంతాత్మ అంటే దేశత కాలత వస్తుత అపరిచ్ఛిన్నవాత్ అపరిచ్ఛిన్నత్వా పరిచ్ఛిన్నం లేదు లిమిటేషన్ లేదు అపరిచ్ఛిన్నత్వాత్ అత అనంతాత్మ అది అనంతాత్మ అనంత సాగరం కాబట్టి సాగరానికి అఖండమైనటువంటి సాగరానికి కేవలం అక్కడ అలలున్నంత మాత్రాన ఎట్లాగైతే భంగం లేదో వృత్తులు నడుస్తూ ఉన్నంత మాత్రాన మనలో ఒక వృత్తికి వదిలిందనుకోండి ఆ వృత్తి మనల్ని బంధిస్తుంది ఓ సినిమానే వృత్తికి వదిలిందనుకోండి ఎందుకని ఆ సినిమా పోవాలా రెచ్చగొట్టేస్తుంది అదే సినిమా అనేటువంటి వృత్తి బ్రహ్మనిష్ఠునికి వచ్చిందనుకోండి ఆత్మదర్శనమైన వాడికి ఆ వృత్తి పుడతుంది పోతుంది అలా పుట్టింది అలా పోతుంది వృత్తి పుడుతుంది వృత్తి పోతుంది కాబట్టి వృత్తులు అన్నిటినీ ఎట్లాగైతే చూస్తూ ఉన్నాడు తన చేత చూడబడేటువంటి ఇవన్నీ కూడాను అధిష్టానమైనటువంటి పరబ్రహ్మం కన్నా ఎట్లా అన్యం కాకుండా ఉండాయో అట్లాగే తనలో వృత్తులు తెలుస్తూ ఉండినప్పటికి కూడాను ఆ వృత్తుల్ని చూస్తాడు వృత్తులన్నీ తానే కానీ తాను మాత్రం వృత్తులుగాడు పరిమితంగా లేడు గనుక అందువల్ల అనంతాత్మ అంతటా ఉండేటువంటి వాడు ఇటువంటిదే స్వాత్మదర్శనం ఈ స్వాత్మదర్శనం ఏవ సర్వదర్శనం ఇక్కడ సర్వజ్ఞుడు సర్వదర్శి విష్ణు సహస్రనామాలు కూడా వస్తుంది మన సర్వదర్శి అంతటా అట్ ఏ టైం దర్శించేటువంటి వాడు ఇప్పుడు మనం ఇట్లా చూస్తున్నాము అంటే మన దృష్టి ముందుకుంది కనుక వెనకేముందో తెలియదు కాబట్టి అన్ని ప్రదేశాల్లో అన్ని కాలాల్లో ఎందుకంటే ఉండేది ఒకటే గనక నిర్ద్యాత్ ఆత్మనిర్ధయాత్ కాబట్టి సర్వదర్శనం ఏదో దానిని కలిగి ఉన్నటువంటి వాడు సర్వదర్శి సర్వదర్శి అంటే సర్వజ్ఞానము కలిగి ఉండడం అంటే సర్వం పశ్యతి సర్వం పశ్యతి స్వాభావికేన బోధేన బోధ అంటే జ్ఞానం స్వాభావికేన బోధేన సర్వం పశ్యతి సర్వదర్శి కాబట్టి సహజంగా తనకు ఉండేటువంటి స్వాభావికేన బోధేన శంకర స్వ బోధేన కాబట్టి సహజంగా తనలో ఏ జ్ఞానం అయితే ఉందో ఈ జ్ఞానం చేత సమస్తాన్ని దర్శిస్తూ ఉండాడు కనుక తనకన్నా అన్యం కాకుండా ఇప్పుడు సముద్రం దర్శించిందంటే సముద్రాన్ని ఎన్ని అలలు వచ్చినా కూడాను తనకన్నా అన్యం కాకుండానే దర్శిస్తుంది ఈ అఖండమైనటువంటి దర్శనం అఖండ దర్శనం ఎట్లాగైతే ఉందో జ్ఞానికి కూడాను అటువంటి జ్ఞా ఉంది స్వాభావికేనా బోధేనా బోధేన జ్ఞానేనా కాబట్టి సహసిద్ధంగా ఉండేటువంటి జ్ఞానం సర్వ జ్ఞానం చేత సహజ జ్ఞానం చేత సర్వజ్ఞానం సహజ జ్ఞానం ఇదే సర్వజ్ఞ అంటాం మనం ఆత్మనిష్టత ఆత్మనిర్ధయాత్ ఆత్మనిష్టత కాబట్టి ఆత్మనిష్టలో ఉండడం అంటే ఇదే అంటే స్వామీజీ అంతా బాగానే అర్థమవుతుంది కానీ కొద్దిగా కొద్ది కన్ఫ్యూజన్ ఉంది అంటే ఈ ఆత్మ దర్శనంలో ఆత్మను దర్శించడానికి మరొక జ్ఞానం లేదంటారా ఆత్మను తెలుసుకోవడానికి ఆత్మ జ్ఞానం నాకు కలగాలి కాబట్టి ఆత్మకు సంబంధించిన జ్ఞానం నాకు కలగాలి అంటే ఆత్మను తెలుసుకునేటువంటి జ్ఞానం వేరుగా లేదా ఉండచ్చు అప్పుడు ఇది ఆత్మ కాకుండా పోతుంది ఎందుకని దృశ్యం కనుక నువ్వు తెలుసుకుంటూ ఉండాలి ఈ డౌట్ కూడా లేకుండా ఉండడానికి నెక్స్ట్ శ్లోకం ట్వంటీ సెవెన్ జ్ఞానవర్జిత జ్ఞానహీన చిానమస్తికిం జ్ఞాతుమంతరం జ్ఞానవర్జిత జ్ఞాన హీ నచి జ్ఞానమస్తికి అంతరం శ్లోకమే జాగ్రత్తగా అర్థం చేసుకోండి జ్ఞానవర్జిత అజ్ఞానహీన జ్ఞానవర్జిత దీర్ఘం ఉంది కదా అక్కడ అందుకని నేను జ్ఞానవర్జిత జ్ఞానహీన చిత్తన్నాను జ్ఞానహీన కాదు అజ్ఞానహీన దేఆర్ ఫోర్ జ్ఞానవర్జిత అంటే జ్ఞానము కాని వర్జిత డివైడ్ ఆఫ్ నాలెడ్జ్ జ్ఞానవర్జిత జ్ఞానము కాని అజ్ఞానహీన అజ్ఞానము లేని జ్ఞానము కాని అజ్ఞానము లేని సీ ద బ్యూటీ జ్ఞానవర్జిత అజ్ఞానహిత్ అజ్ఞానహీన అంటే జ్ఞానవర్జిత జ్ఞానం కాదు డివైడ్ ఆఫ్ నాలెడ్జ్ అజ్ఞానహీన అజ్ఞానహీనం కాబట్టి అజ్ఞానం కూడా లేదు జ్ఞానము కానిది అజ్ఞానము లేనిది చిత్ పక్కనే ఉందండి చిత్ అంటే చైతన్యం జ్ఞానం తర్వాత సెకండ్ లైన్ జ్ఞానం చిత్ జ్ఞానం జ్ఞానమస్థి అని ఉంది కదా ఆయన జ్ఞానం అస్థి కాబట్టి జ్ఞానవర్జిత అజ్ఞానహీన ఎవరు ఇప్పుడు వంటున్నవే స్వామీజీ దాన్ని తెలుసుకోవడానికి ఇంకో జ్ఞానం లేదా అని ఉంది ఆ జ్ఞానం ఏదో తెలుసా జ్ఞానం సెకండ్ లైన్ సెకండ్ లైన్లో ఫస్ట్ వర్డ్ జ్ఞానం చెప్పండి ఏంటో వాట్ ఈస్ నాలెడ్జ్ ఇక్కడ జ్ఞానం అంటే ఏంటి జ్ఞానం ఫస్ట్ లైన్ జ్ఞానవర్జిత జ్ఞానము కానిటువంటిది అజ్ఞానహీన అజ్ఞానము లేనిటువంటిది చిత్ చైతన్యము అది జ్ఞానం అంటే ఇక్కడ జ్ఞానం అంటే జ్ఞానము కానిది అజ్ఞానము లేనిది ఏ చైతన్యమైతే ఉందో జ్ఞానము కాని అజ్ఞానము కానిపోని జ్ఞానము కాని, అజ్ఞానము లేని చైతన్యం ఏదైతే ఉందో అదే జ్ఞానము ఇది జ్ఞానం అంటే ఓకే ముందు టె టెక్స్ట్ అర్థం కానివ్వండి మీకు శ్లోకం తర్వాత ఏముందండి జ్ఞానం అన్న తర్వాత అస్తి కదా జ్ఞానం అస్తి జ్ఞానం జ్ఞానం అనేది చిత్ జ్ఞానం చిదేవా ఎట్లాగూ జ్ఞానవర్జిత అజ్ఞానహీన జ్ఞానం చిత్ అది చైతన్యం అస్థి కిం అంతరం జ్ఞానం అయిన తర్వాత సెకండ్ లైన్లో తర్వాత అస్థి కిం జ్ఞాతం అంతరం జ్ఞాతుం తెలుసుకోవడానికి అంతరం ఏదైనా వేరుగా అంతరం డెఫినెట్గా అంతరం ఏదైనా వేరుగా అంటే తెలుసుకోవడానికి ఏదైనా వేరుగా అస్థి కిం కిమస్థి అస్థి కిం ఉందా ఇది శ్లోకం అర్థమైతేనే తర్వాత నేను ఎంత సరళంగా చెప్పినా వ్యాఖ్యానం అర్థమవుతుంది శ్లోకం అర్థం కాకపోయే అవకాశమే లేదు అంత క్లియర్గా చెప్పాను మళ్ళీ ఒకసారి చూసుకోండి జ్ఞానం అంటే ఏంటండి తెలుసుకోవాలా ఆత్మని తెలుసుకునేటువంటి జ్ఞానం ఆత్మకన్నా వేరుగా ఉందా ఇంకా సింప్లఫై సింప్లిఫై చేస్తాను ఉందా ఉంటే జ్ఞాతం అంతరం అంతరం అస్థికిం దాన్ని తెలుసుకునేటువంటి జ్ఞానం వేరుగా ఉందా ఏమో ఉందేమో ఉందో లేదో వేరే విషయం అసలు జ్ఞానం అంటే ఏంటో మనకు కావాలి ఫస్ట్ నెంబర్ వన్ జ్ఞానం అంటే ఏంటంటే జ్ఞానం జ్ఞానవర్జిత అజ్ఞానహీన కాబట్టి జ్ఞానము కానీ అజ్ఞానము లేని చిత్ చైతన్యం ఏదైతే ఉందో దాన్నే జ్ఞానము అనేది అంటే జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెండింటినీ తెలుసుకునేటువంటిది జ్ఞానం ఏదైతే ఉందో అది అజ్ఞానము కాదు అజ్ఞానం ఏదైతే ఉందో అది జ్ఞానం కాదు కాబట్టి మన మనసులో జ్ఞానం ఉంటే దాన్ని తెలుసుకునేది అజ్ఞానం ఉంటే దానిని తెలుసుకునేది ఈ రెండింటిని తెలుసుకునేది ఏదో అది ఆ రెండింటికన్నా అన్యంగా ఉంది ఇది జ్ఞానం అంటే కదా ఈ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఇంకొక జ్ఞానం ఎక్కడుంది అది జ్ఞానం అస్థికిం జ్ఞానం అస్థికిం జ్ఞాతం అంతరం జ్ఞాతం తెలుసుకోవడానికి అంతరం వేరుగా ఏదైనా ఉందా అస్థికిం ఉందా లేదు ఉండడానికి అవకాశం లేదు అది అంటే జ్ఞానము కానీ అజ్ఞానము లేని జ్ఞానమే చైతన్యము క్లియరా జ్ఞానము కానీ అజ్ఞానము లేని జ్ఞానమే ఇది జ్ఞానమే జ్ఞానమే చైతన్యం అంతే ఇంకేం లేదు ఇది సత్య జ్ఞానం అంటే ఇది సత్య జ్ఞానం సార్ అంటే జ్ఞానము కన్నా అజ్ఞానము కన్నా అన్యమైంది అని అర్థం అంటే విషయ జ్ఞానం కన్నా విషయ విషయీ అజ్ఞానము కన్నా అన్యమైంది పో చాలా క్లియర్ కాబట్టి నువ్వు ఒక ఒక విషయాన్ని చూచావు నాయన ఆ విషయానికి సంబంధించినటువంటి జ్ఞానం నీలో ఏర్పడింది వృత్తి కాబట్టి ఒక దానికి సంబంధించినటువంటి వృత్తి నీ మనసులో ఏర్పడిన తర్వాత ఆ వృత్తిని ప్రకాశింపజేసేది ఎవరు చైతన్యం ఉంది కదా చైతన్యం చేత అది ప్రకాశిస్తూ ఉంది కాబట్టి బుద్ధిలో ఏ వృత్తులైతే ఉండాయో సద్వృత్తి వాటి యొక్క సద్భావం అది ఉన్నది అని అభావం ఒకవేళ లేదు తెలియంది కాబట్టి ఇది కూడా అం ఘటహ నీకు తెలిసిపోయింది దానికి సంబంధించిన జ్ఞానం ఉంది నీకు దాన్ని తెలుసుకుంటూ ఉంది ఇది జ్ఞానమే కానీ ఇది ఆత్మజ్ఞానం కాదు ఎందుకని అజ్ఞానం కూడా ఉంది కదా అదేమిటి తెలియదు మనం అడుగుతాం కొత్తగా ఒక పండు వచ్చింది అనుకోండి ఇతర దేశాల నుంచి మార్కెట్కి వెళ్ళి కొనబోయేటప్పుడు మనం అడుగుతాం ఈ పండు ఏంటంటే ఎప్పుడు నేను చూడలేదంటాం అంటే తెలియడం లేదు నీకు అంటే దానికి సంబంధించిన జ్ఞానం లేదు దానికి సంబంధించిన జ్ఞానం లేనప్పుడు మనసులో ఏముంది దానికి సంబంధించిన అజ్ఞానం ఉంది దాన్ని ఎవరు ప్రకాశింపజేస్తున్నారు ఎందుకని అది లేదు అనేది కూడా తెలుస్తూ ఉంది కదా కాబట్టి ఉన్నదానికి సంబంధించిన జ్ఞానం లేనిదానికి సంబంధించిన అజ్ఞానం జ్ఞానవర్జిత అజ్ఞానహీన ఈ రెండింటినీ ప్రకాశింపజేసేటువంటిది ఇది ఇటువంటి చైతన్యాన్ని జ్ఞాతం అంతరం కిమస్తి దీన్ని తెలుసుకునేది ఎవరని అంటే నా బుద్ధిలో ఉండేటువంటి బుద్ధి వృత్తుల్ని వాటికి సంబంధించిన జ్ఞానాన్ని అజ్ఞానాన్ని చైతన్యం తెలుసుకుంటూ ఉంటే ఇటువంటి చైతన్యాన్ని తెలుసుకునేటువంటి మరొక జ్ఞానం ఎక్కడుంది కాబట్టి చైతన్యం అనేటువంటిది తెలిసేది కాదు క్లియరా చైతన్యం అనేది తెలిసేది కానీ కాదు అంటే దాన్ని తెలిసేది కాదంటే ఇంకా ఏమి తెలియదేమని అట్లా కాదు నీ వృత్తి జ్ఞానానికి విషయం కాదు క్లియర్నావ్ దిస్ నాట్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ థాట్ కాబట్టి నీ వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తి జ్ఞానానికి ఆత్మ విషయం అయ్యేందుకు అవకాశం లేనేలేదు నీ వృత్తి జ్ఞానానికి అది విషయం కాదు కాబట్టి అది తెలియదు ఇప్పుడు అర్థమైందో తెలియదంటే ఏంటో జ్ఞానవరిచిత అజ్ఞానహీన అట్లాగని అది తెలియదని చెబుదామా అని అంటే అట్లా చెప్పడానికి కూడా అవకాశం లేదు కాబట్టి వృత్తి విషయం కాదు గనక తెలిసింది కాదు కానీ తెలియదు ఆత్మా అని చెబుదామంటే అలా చెప్పడానికి కూడా అవకాశం లేదు ఎందుకని అవకాశం లేదు చెప్పు ఆత్మ ఎందుకని తెలియదని చెప్పలేవు ఆ తెలియదని చెప్పేవాడు ఎవడో వాడి ఆత్మ ఎవడైతే నాకు తెలియదు అని అంటున్నాడో వాడి స్వరూపం ఆత్మే కదా కాబట్టి బుద్ధికి ఆత్మ తెలిసేది కాదు ఎందువల్ల ఆత్మ చేత బుద్ధి నడుస్తూ ఉంది కనుక బుద్ధి ఆత్మని తెలుసుకోలేదు బుద్ధి ఆత్మకు విషయమే కానీ ఆత్మబుద్ధికి విషయం కాదు కాబట్టి బుద్ధి వృత్తికి ఆత్మ తెలియదు నెంబర్ వన్ అట్లగని తెలియదు అని చెప్పడానికి కూడా లేదు వృత్తికి జ్ఞానం కలగడం లేదు కనుక ఆత్మకు సంబంధించి జ్ఞానవర్జిత అట్లాగని అజ్ఞానం అని చెప్పడానికి లేదు ఎందుకని ఎవరైతే మాట్లాడుతున్నాడో వాడే ఆత్మ కాబట్టి నాకు ఆత్మ తెలియదని నువ్వు నువ్వే కదా ఆత్మ నీకన్నా అన్యంగా ఏముంది సార్ నువ్వే ఆత్మ ఇది ఇంపార్టెంట్ కాబట్టి దేని జ్ఞానమునైనాకైనా అజ్ఞానము కన్నా అంటే ఏ విషయానికి సంబంధించిన జ్ఞానం అని కలిగినా లేదు దానికి సంబంధించిన జ్ఞానంని కలగకపోయినా అజ్ఞానం ఉండినా ఆ జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెండింటినీ ప్రకాశింపజేసేటువంటి చైతన్యం ఒక్కటే ఈ చైతన్యం నీకు దూరం కాదు తద్దూరే తద్వంతికే ఈశావాస్యం అది దూరం కాదు ఎందుకని దగ్గర కాదు అది దగ్గర కాదు దూరం కాదు ఎందువల్ల నీకు దూరం కాదు నీకు నువ్వు దగ్గర డిస్టెన్స్ లేదు అది కేవలం నీవే నీవే కాబట్టి దగ్గర దూరం అనేటువంటి ప్రసక్తి ఆత్మ విషయంలో రానే రాదు జ్ఞానవర్జిత అజ్ఞానహీన చితు కాబట్టి ఆత్మ అనేటువంటిది తెలిసిన దానికన్నా తెలియని దానికన్నా అన్యమైనది అదే అహమని అహం అహం తయా ఏది అహమి నాశ అహం అహం తయా నేను నేను అంటూ ఏదైతే ఉందో ఆ చైతన్య ఆత్మ స్ఫురతి స్వయం స్వయం స్ఫురతి ఆ ఆత్మ ఏదైతే ఉందో చైతన్య ఆత్మ అది నీవే నీకన్నా వేరుగా ఎందుకని జడం ఎప్పుడూ తెలుసుకోలేదు నాయన ఫస్ట్ పాయింట్ అక్కడికి జడంతో కొట్టయింది కాబట్టి నువ్వు మనసుతో తెలుసుకునే అవకాశం లేదు ఎందుకని మనసు జడం గనక కాబట్టి మనోబుద్ధులు జడమే కాబట్టి ఆత్మ జడ రూపమైనటువంటి మనసుకు లేదా బుద్ధికి విషయమయ్యేటువంటి అవకాశమే లేదు కాబట్టి చైతన్యము బుద్ధిలో ప్రతిఫలించడం చేత అది రిఫ్లెక్ట్ కావడం వల్ల చితాభాస చైతన్యం వచ్చింది ఆ చితాభాస చైతన్యంలో మనకు తెలుస్తున్నాయి వృత్తులు బుద్ధిలో ఉండేటువంటి వృత్తులు కానీ వాటి యొక్క సద్భావం వాటి యొక్క అభావం ఈ రెండు కూడా మనకు తెలుస్తున్నాయి ఈ బుద్ధికి కొన్ని విషయాలు తెలుసు అందువల్ల ఎక్కడొస్తుందంటే ఇదంతా ఉపనిషత్తులో కొన్ని చోట్ల బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అంటాడు అదే కేనోపనిషత్తులో ఎన్ మనసా నమనసే అంటాడు మనసు ద్వారా నువ్వు తెలుసుకోలేవని ఒక ఉపనిషత్తులో అంటాడు ఇంకొక ఉపనిషత్తులో బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం ఇంద్రియాలకు అందనటువంటిది బుద్ధికి అందుతుంది అంటాడు కాబట్టి ఇక్కడ బుద్ధికి అందదంటాడు అక్కడ అందుతుంది అంటాడు ఇది ఎంత కాంట్రడిక్షన్గా ఉంది ఉపనిషత్తు అంటారు చాలామంది తెలియక కాబట్టి బుద్ధిగ్రాహ్యం అంటే బుద్ధిలో వృత్తి ఏర్పడుతుంది కదా జ్ఞాన వృత్తి ఆ జ్ఞాన తో కదా తెలుస్తూ ఉంది అది ప్రమాణ విచారం చేత వస్తుంది అంతేకాని సామాన్యమైనటువంటి బుద్ధికి అందదు అది పాయింట్ అక్కడ ప్రమాణ విచారం జరిగినప్పుడే ఇది కాబట్టి బుద్ధికి కొన్ని విషయాలు తెలుసు బుద్ధికి కొన్ని విషయాలు తెలియదు క్లియర్నా జ్ఞానవర్జిత అజ్ఞాన అయ్యన కొన్ని తెలుసు కొన్ని తెలీదు ఇప్పుడు నా బుద్ధికి కొన్ని తెలుసు ఏం తెలుసాయ నీకు నా డేట్ ఆఫ్ బర్త్ తెలుసు నువ్వు ఎప్పుడు పుట్టావు స్వామీజీ అంటే పలానప్పుడు పుట్టానని చెప్తాను నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు ఎస్ అశోకుడి డేట్ ఆఫ్ బర్త్ ఎంత స్వామి మీకేమన్నా తెలుసా కింగ్ ఎంపైర అశోకా తెలియదు కదా ఇప్పుడు నేను తెలుసు అనే దానికి సంబంధించిన వాడినే తెలియదు అనే దానికి నా జన్మదినేదో నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు నాకు తెలుసు ఇంపార్టెంట్ నా డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు అశోకుని యొక్క డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలియదు అనేది నాకు తెలుసు అక్కడ కూడా తెలివే ఉంది తెలియదు చోట కూడా తెలివే ఉంది ఏం తెలియదు నీ ఫలాది తెలియదు అదే తెలివి కాబట్టి ఇది తెలుసు అనే జ్ఞానం ఉంది అది తెలియదు అనే జ్ఞానం ఉంది జ్ఞానవరిచిత అజ్ఞానహీన చిత్ జ్ఞానం కాబట్టి ఆత్మకి తెలుసు తెలియదు అనేటువంటివి బుద్ధిలోనే తెలుస్తూ ఉన్నాయి కాబట్టి బుద్ధిలో ఏవైతే తెలుసు తెలియదు అని అనిపిస్తుందో ఈ రెండింటినీ ప్రకాశింపజేస్తు ఉంది ఆత్మ ప్రకాశింపజేసేది ఏదో అది భాసకం ప్రకాశింపబడేవి ఏవో అవి భాష్యం ఇక్కడ భాస్య భాసక సంబంధం కనుక చూసినట్లయితే ఏదైతే సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉందో అది ఆత్మే ఈ బుద్ధి ఆత్మని ప్రకాశింపచేయలేదు కాబట్టి ఎప్పుడైతే ఆత్మ ప్రకాశస్వరూపం అయిపోయిందో బుద్ధిలోని వృత్తులను ప్రకాశింపజేస్తూ ఉంది వస్తువుల యొక్క అజ్ఞానానికి సంబంధించినటువంటి వృత్తులను కూడా ప్రకాశింపజేస్తూ ఉంది కాబట్టి నీ మనసులో ఉండేటువంటి వృత్తుల్లో జ్ఞానం ఉంది అజ్ఞానం ఉంది ఇంతకుముందు చూసినట్టుగా ఈ రెండింటిని ప్రకాశింపజేసేటువంటిది ఆత్మ కాబట్టి వృత్తిలో ఉండేటువంటి జ్ఞానాన్ని వృత్తిలో ఉండేటువంటి అజ్ఞానాన్ని రెండింటిని ప్రకాశింపజేసేటువంటిది ఆత్మ కాబట్టి అది వీటికన్నా ఎందుకని భాష్యం కదా వీటికన్నా వేరుగా ఉంది భాసకం ప్రకాశింపజేస్తూ ఉంది కాబట్టి తెలిసిన దానికన్నా అన్యమైంది జ్ఞానవరిచిత తెలియని దానికన్నా అన్యమైంది అజ్ఞానహీన ఎక్కడన్నా వచ్చింది ఇదే ఎగ్జాక్ట్లీ మీకు ఇంత ముందు కేనోపనిషత్తు చెప్పినప్పుడు నేను చెప్పాల సేమ్ అదే అన్యేవ తి అధో అవిదితీ క్లియర్ ఇది శుశ్రుమ పూర్వ్యాచచక్షురే హనుపనిషత్తులో వెరీ క్లియర్ కదా ఎందుకని అన్యత్వ తిదితాత్ విదితం అంటే తెలిసింది ఏమైనా విదితాత్ తెలిసిన దానికంటే అన్యత్వ త కాబట్టి ఆ చైతన్య జ్ఞానం ఏదైతే ఉందో తెలిసిన దానికంటే అన్యమైంది లేదు ఇక్కడ ఇక్కడ ప్రక్రియ ఇది ఇది సంప్రదాయంలో ప్రక్రియ అంటే చెబితే అర్థం చేసుకునేది మనసు కానీ ఆత్మ మనసుకు తెలిసేది కాదు ఎన్న నమనతే అటువంటి దాన్ని చెప్పాలి చెప్పడానికి అవకాశం లేనిటువంటి దాని గురించి చెప్పాలి అందుకని మహాత్ములు సంప్రదాయానికి కనిపెట్టారు అంటే ఏ విధంగా చెబితే ఇది అర్థమవుతుందో ఆ విధంగా చెప్పారు ఇలా చెబితేనే అర్థమవుతుంది ఇంకో విధంగా చెప్తే అర్థమయ్యేది అవకాశం లేదు కాబట్టి అన్యదేవ తద్ విధితాత్ విధితాత్ తెలిసిన దానికంటే అన్యత్ ఏవ వేరుగా ఉంది కాబట్టి ఈ ప్రపంచంలో మనకు అనేకం తెలుసు మనసుకి దానికన్నా అన్యమైనటువంటిది అధో అవిదితాదధి అవిదితాత్ ఏదైతే తెలియదో దానికంటే కూడా అది దానికంటే కూడా అన్యమైంది కూడా తెలిసిన దానికంటేనే కాదు తెలియని దానికంటే కూడా అన్యమైంది కూడా ఇది అని శుశ్రుమ పూర్వేశాం సుశ్రుమ పూర్వేశాం మా పూర్వీకులైనటువంటి మా గురువులు దగ్గర నుంచి మేము ఈ విధంగా విన్నాం సి ద్యూటీ హేనోపనిషత్ ఇది సుశ్రుమ పూర్వేశాం మా పూర్వీకులైనటువంటి మహర్షుల దగ్గర నుంచి మేము ఈ విధంగా ఉన్నాం విన్నాం ఏ నద్వ్యాచచక్షురే ఏ నహ తద్వ్యాచచక్షరే ఏ ఆచార్యహ గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నహ అస్మభ్యాం మాకు కాబట్టి గురువులు ఏ నా అంటే రెండు ఏ ఏ ఆచార్యహ నా అంటే నా కాదు నహ అంటే మాకు అస్మభ్యం కాబట్టి ఏ ఆచార్యా నస్మభ్యం మాకు వాళ్ళు బోధించారు దీన్ని బ్రహ్మ వ్యాచచచ్చురే వ్యాఖ్యాతవంత విస్పష్టం కథితవంత దాన్ని సుస్పష్టంగా అర్థమయ్యేటట్టుగా దేశారు తేషాం ఇత్యథంకరం కాబట్టి తెలిసిన దానికన్నా అన్యమైంది తెలియని దానికన్నా అన్యమైంది నీకు తెలిసింది ఏదో ఆ తెలిసిన దాన్ని బుద్ధిలో ప్రకాశింపజేసేటువంటిది ఆత్మ అట్లాగని నీకు తెలియనిది ఏదైతే ఉందో ఆ అభావాన్ని కూడాను ప్రకాశింపజేసేటువంటిది ఆత్మ కాబట్టి అది తెలిసిన దానికన్నా తెలియని దానికన్నా అన్యమైనటువంటిది జ్ఞానవర్జిత అజ్ఞానహీన జ్ఞానం చిత్ ఆ జ్ఞానమే చైతన్యము అంటారు అది ఎవరో కాదది కాబట్టి విదిత విద్యత అతన్నాడు కదా విద్యత అంటే తెలిసింది అని అర్థం అంటే ఎలా తెలిసింది నీకు వృత్తి విషయంగా తెలిసింది వృత్తి సంకల్పం నీకు ఏ తెలిసిన సంకల్పంగానే తెలియాలి కాబట్టి అవిదిత అంటే తెలియనిది అంటే వృత్తి విషయంగా అర్థం కానిది కాబట్టి తెలిసిన దానిని తెలియని దాన్ని రెండింటినీ ప్రకాశింపజేసేది నీకు ఏదైతే తెలుసో దాన్ని నువ్వు చెప్పగలవు అంటే వృత్తి విషయంగా తెలిసేది కానీ ఆత్మని ఎందుకు చెప్పలేకపోతున్నావంటే అది నీకు వృత్తి విషయంగా తెలిసింది కాదు పోతే అట్లాగని తెలియదండి అవిదితం అని చెప్తామంటే కాదు అవిదితాదది ఆ తెలియని దానికంటే కూడా అన్యమైనటువంటిది ఎందుకని తెలియందని ఎట్లంటావు అయ్యా ఆత్మ కదా ఆత్మ నీవే కదా నువ్వే అయినప్పుడు తెలియదని ఎట్లంటావు నాకు తెలియదు అంటున్నావు కదా ఆ తెలియదు పక్కన పెట్టాయో నాకేంటో చెప్పు నేను నేనెవరు చెప్పు ఆత్మ కాబట్టి నీవే అది అయ్యి ఉండడం వల్ల నీకన్నా అన్యంగా అయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి ఈ ప్రపంచంలో తెలిసినవి తెలియనివి రెండు కలిసే ఉన్నాయి అది ఈ ప్రపంచం అంటే వాస్తవంగా చెప్పాలంటే తెలిసిన దానికన్నా తెలియనివే ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రపంచంలో ఈ రెండు కలిసి ఉన్నాయి ఇవి తెలుసుకోవడం మనం విధి తాత్ అవిధి తాత్ జ్ఞానవర్జిత అజ్ఞానహీన ఇప్పుడు ఉదాహరణకి అది ఏమాకు స్వామీజీ అది అరిటాకు నాయన అంతవరకు తెలుసు నాకు అది అరిటాకు తెలుసు ప్లాంట్ అండ్ లీఫ్ అని తెలుసు స్వామీజీ వై ద ప్లాంట్ అండ్ లీఫ్ ఈజ్ డీన్ అని అడిగాడు అనుకోండి అది ఆకు పచ్చగానే ఎందుకు ఉంది అన్నాడు అనుకోండి ఫినిష్ ఒకవేళ ఆన్సర్ చెప్తే మళ్ళీ వేయడానికి ప్రశ్న ఉంది కాబట్టి దాన్ని నేను సంపూర్ణంగా చెప్పాలంటే బాటనీ అంతా నాకు తెలిసి ఉండాలి ఇంకా మీకు చెప్తా బాటనీలో కూడా రీసెర్చ్ జరుగుతూ ఉంది సార్ ఇట్ ఇస్ నాట్ ఫైనల్ ఒక ఫైనాలిటీ లేదు కాబట్టి మనకు తెలిసినవి కొన్ని తెలియనివి చాలా తెలుస్తూ ఉన్నాయి మనిషి తెలుసు ఆయన నాకు తెలుసు అండి పలాయనైనా వీరభద్రయ్య అని చెప్పావు కానీ ఆయనకు ఉండేటువంటి సమస్యలన్నీ నీకు తెలియవు ఆయన కుటుంబ పరిస్థితులు నీకు తెలియదు బాధలు నీకు తెలియదు ఈతి బాధలు నీకు తెలియదు కాబట్టి ఆయన్ని గురించి నీకు తెలుసు కానీ ఆయనకు సంబంధించిన ఎన్నో విషయాలు నీకు తెలియదు ఏం చెప్తా ఇదేంటి ఇది దేహం ఇది దేహం అని అందరూ చెప్తారు ఎవరిని అడిగినా కాబట్టి ఈ దేహంలో ఏదేది ఉందో ఏదేది ఏ పని చేస్తూ ఉందో ఎంతమందికి తెలుసు డాక్టర్స్ కొంతవరకు తెలిసేమో బాగా లోతుగా పరిశీలించుంటే కొంతవరకు ఎందుకని ఆ మెడికల్ సైన్స్ సైన్స్ కూడా ఇప్పుడు రీసెర్చ్లోనే ఉంది కనుక ఈ పొద్దు చెప్పేటువంటివి రేపు కాదనొచ్చు అపెండసైటిస్ ఉపయోగం లేదని నేను చెప్పొచ్చు ఈరోజు కాదనచ్చు అపెండసైటిస్ ఉపయోగం లేదు కనుక ఆపరేషన్ చేసేయచ్చు అని చెప్పొచ్చు కానీ ఈరోజు దాని ఉపయోగం ఇట్లా తెలిసి వచ్చింది అని మళ్ళీ అనొచ్చు ఎందుకంటే రీసెర్చ్ నడుస్తూ ఉంది కనుక కాబట్టి మనకు తెలిసినవి కొన్ని తెలియనివి చాలా కనపడుతూ ఉన్నాయి నాకు మనసు ఉందని తెలుసు నా మనసు ఆలోచిస్తుందని తెలుసు నా మనసులో ఎన్ని పొరలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నాయో అది అర్థం కావాలంటే ఒక మనిషి నిగూఢంగా మనసత్వ శాస్త్రంలోకి వెళ్ళాలి అది డెప్త్ సైకాలజీ అంత డెప్త్ సైకాలజీగా వెళితే అప్పుడు నీకు అర్థమవుతాయి ఏమని ఇంకా అర్థం చేసుకోవాల్సింది చాలా ఉందని క్లియర్లా కాబట్టి తెలిసినవి ఉన్నాయి తెలియనివి ఎక్కువ కనపడుతూ ఉన్నాయి కాబట్టి తెలిసిన దానికన్నా తెలియని దానికన్నా అన్యంగా ఉండేటువంటిదని గురువు చెప్తా ఉన్నాడు ఇతి సుశ్రమ పూర్వేష అది బ్యూటీ గురువేం చెప్తున్న అంటే నాయన నీకేం తెలుసో దానికన్నా అన్యమైంది ఆత్మ దాన్ని ప్రకాశింపజేస్తూ నీకు ఏదైతే తెలియదో దాన్ని కూడా ప్రకాశింపజేస్తూ ఉంది కాబట్టి తెలిసి తెలియడము తెలియకపోవడం అనేటువంటిది కేవలం మనోవృత్తుల్లోనే ఉంది కానీ ఈ రెండింటినీ ప్రకాశింపజేసేటువంటి ఆత్మ వీటికన్నిటికి కూడాను భిన్నంగా తెలుస్తూ ఉంది అంటే నీకు తెలిసింది తెలిసినట్లుగా తెలియనిది తెలియనట్లుగా తెలిపే జ్ఞానం ఎవరు నువ్వే తెలిపే జ్ఞానం నువ్వే జ్ఞానం ఏ జ్ఞానం ఆహా నన్ను నన్ను అది మన జ్ఞానవర్జిత అజ్ఞానహీన జ్ఞానం చితేవా జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్ జ్ఞానం కాబట్టి నీకు తెలిసింది తెలిసినట్టుగా తెలియంది తెలియనట్టుగా అర్థం చేసుకోవడానికి ఏ జ్ఞానం అయితే ఉపయోగపడుతుందో అదే జ్ఞానం ఆ జ్ఞానం ఏది అంటే అది నువ్వే సార్ ఆ జ్ఞానం ఎవరు నువ్వే నీకన్నా అన్యమనేటువంటిది కాదు అదే చిత్ అంటే చైతన్యం చిత్ అంటే చైతన్యం అది ఎవరు అది ఆత్మ అర్థమవుతుంది ఇప్పుడు అందుచేత నీకు అజ్ఞానము అనేటువంటిది సమస్యే కాదు ఎందుకని నీవే అది అయ్యున్నావు గనక ఇది సుశ్రమ పూర్వేశం అజ్ఞానాన్ని ఇట్లా ఎగరగొట్టారు మహర్షులు వాళ్ళ దగ్గర నుంచి మేము విదంగా ఈ విధంగా విన్నాము ఏ నస్తవ్యాసచేక్షురే వ్యాఖ్యాతవంత విస్పష్టం కథితవంత చక్కగా మాకు వివరించి చెప్పారు మాకు అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి ఇన్ని కోణాల్లో నుంచి తీసుకొచ్చారు కాబట్టి విదితం అంటే తెలిసింది తెలిసింది అంటే వ్యక్తమైంది అని అర్థం తెలిసిందంటే వ్యక్తమైంది ఆయన సర్వమేవ వ్యావృతం విదితం సర్వమేవ వ్యావృతం విదితం ఏవ సర్వం ఏవ వ్యావృతం ఏదైతే వ్యక్తం అవుతుందో అది విదితం అది వ్యక్తమైతేనే నీకు అది ఉన్నట్టు తెలుస్తుంది కానీ ఆత్మ తెలిసే అవకాశం ఉంది అట్లా వ్యక్తం అవుతుంది వ్యక్తం అవుతుంది ఎప్పుడు అజ్ఞానం ఉంటే ఆత్మ ఉంది అట్లా ఉందని చెప్పొచ్చు కానీ వాస్తవానికి ఆత్మ అనేటువంటిది వ్యక్తం అయ్యేటువంటిది కాదు ఏదైతే వ్యక్తం అవుతుందో అది సృష్టింపబడింది అని అర్థం వ్యక్తమైంది సృష్టింపబడి ఉండాలి లేకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది అది విదితం కదా అది కార్యం సృష్టింపబడింది కార్యం ఇప్పుడు విదితం ఏదో విదితాత్ అతి అన్యత్ విదితాత్ అన్యదేవా అన్నాడు అనుకోడు ఉపనిషత్తులో కాబట్టి విదితం ఏదైతే కార్యరూపంలో ఉందో దానికన్నా అన్యమైంది ఇది బ్యూటీ ఇది చూడండి ఏదైతే కార్యరూపంలో ఉందో దానికన్నా అన్యమైంది అప్పుడు ఏమనుకోవాలి మనం కార్యరూపం కన్నా అన్యమైంది అంటే అది కారణమై ఉండాలి లేనా విదితాత్ అన్యత అవిదితాత్ అధి అన్యతేవా కాబట్టి ఎప్పుడైతే కార్యము కాదన్నామో కారణమై ఉండాలి కారణమే కదా కార్యంగా మారేది కారణమే కార్యంగా మారుతుంది ఇప్పుడు మట్టి కారణం కొండ కార్యం కాబట్టి కొండలో ఉండేదంతా మట్టి అంటే మట్టి కొండగా మారింది అని అర్థం కారణమే కార్యంగా మారింది అట్లాగే ఈ సృష్టి కార్యరూపంలో ఉంటే ఇది దీంట్లో అన్నీ మనకు తెలియచ్చు విదితం దీనికన్నా అన్యమైంది అంటున్నాడు పోనీ కారణం అంటే కారణం ఏదో అది సృష్టిగా మారడానికి అవకాశం లేదు సృష్టిగా కనిపిస్తూ ఇది మన దక్షిణామృత స్తోత్రంలో చూసాం మాయా కల్పిత సరేనా దేశకాల కలన వైచిత్ర్య చిత్రీకృతం కాబట్టిది అట్లా కాదు ఎందుకని కారణం కార్యంగా మారే ప్రశ్న లేదది పరిణామం అవుతుంది ఇప్పుడు ఉదాహరణకి పాముగా కనిపించడానికి సర్పంగా కనిపించడానికి రజ్జువు సర్పంగా పరిణామం చెందాల్సినటువంటి అవసరం లేదు ఉందా అది తమాషా కాబట్టి తనలో ఏ విధమైనటువంటి సహజంగా పరిణామం అది వివర్తవాదం కాబట్టి తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకనే మరొక దానికి అవకాశం ఇచ్చింది విచారం చేస్తే ఎగిరిపోతూ ఉంది కాబట్టి ఏదైతే మిథ్యగా మనకు తెలుస్తూ ఇక్కడ రజ్జువు పాముగా ఎలాగైతే మార్పు చెందలేదో అట్లాగే ఆత్మ కూడాను సృష్టి కార్యంగా మారలేదు కానీ ఇది కేవలం మన యొక్క భ్రాంతేను దీన్నే మనం మిథ్య అని అన్నాము కాబట్టి మిథ్యకి ఒక ప్రత్యేకమైనటువంటి అస్తిత్వం ఏమేమి లేదు మిథ్య అంటే ఏదైతే సత్యం సత్యంగా అసత్యం అసత్యంగా తెలియకునేటువంటి దశలో ఈ మిథ్య అనేటువంటి తలెత్తింది కాబట్టి దాన్ని కూడా ప్రకాశింపజేసేది ఏదో అది చైతన్యం సరేనా దాన్ని కూడా ప్రకాశింపజేసేది చైతన్యము ఇదే చిత్ జ్ఞానవర్జిత అజ్ఞానహీన జ్ఞానం చిత్ ఆ జ్ఞానమే చిట్లు అంటే సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది కాబట్టి దానిని ప్రకాశింపజేసేది అంటే తెలుసుకునేది అని అర్థం ప్రకాశింపజేసేది అంటే తెలుసుకునేది అటువంటి జ్ఞానాన్ని అంటే ఆత్మ యొక్క జ్ఞానాన్ని తెలుసుకునేది వేరుగా ఉందా జ్ఞాతం అంతరం అస్థిం అది జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్ జ్ఞానమస్తి క్యం జ్ఞాతమంతరం జ్ఞాతం అంతరం తెలుసుకోవడానికి ఆ చైతన్యాన్ని తెలుసుకోవడానికి జ్ఞాతం అంతరం కిమస్తి దానికన్నా వేరుగా ఏముంది కనుక ఉండడానికి అవకాశమే లేదు సత్యమైనటువంటి ఆత్మకన్నా వేరుగా ఏదైనా ఉందంటే అది మిథ్య ఇది దాన్ని తెలుసుకునేటువంటి అవకాశం లేదు కాబట్టి చిత్ అంటే చైతన్యం ఏదైతే ఉందో అదే ఆత్మ అది ఆత్మ ప్రకాశం కనుక దానిని ప్రకాశింపజేయుటకు స్వప్రకాశమైనటువంటి ఆత్మని ప్రకాశింపజేయటుకి ఇంకొక ప్రకాశం అవసరం లేదు మరొకరుండరా లేరా చూడడానికి నీకు లైట్ అవసరమేమో కానీ నువ్వు ఉన్నావని చూడ్డానికి నీకు లైట్ అవసరం అని ఆయన చీకట్లో కాబట్టి చీకట్లోనే ఉండినా నువ్వు ఉన్నట్లుగా నీకు తెలుసు ఎందుకని స్వప్రకాశం నీ జ్ఞానం నీకుంది సరేనా దాన్ని ప్రకాశింపజేసేటువంటిది ఇంకోటి అది జ్ఞాతం తెలుసుకోవడానికి చైతన్యాన్ని తెలుసుకోవడానికి అంతరం అస్తికిం క్యం దానికన్నా వేరుగా మరొకటి ఏమన్నా ఉందా అస్థి క్యం ఉంటే ఏది లేదు ఎందుకని రెండు చైతన్యాలు కనుక ఉన్నట్లయితే ఒక చైతన్యం జడమవుతుంది రెండవ చైతన్యం సత్తా అవుతుంది కదా ఎందుకని దీని దీని చేత అది చూడబడింది అంటే ఏదైతే చూస్తూ ఉందో అది ద్రష్ట ఏదైతే చూడబడిందో అది దృశ్యము కాబట్టి ద్రష్ట ఏదైతే ఉందో దృగ్బ్రహ్మ దృశ్యం కాబట్టి ఆ చైతన్యం మాయ అవుతుంది కాబట్టి రెండు ఉండడానికి అవకాశం లేదు గనక అందుకని అక్కడ నిర్ధయాత్ ఆత్మనిష్టత ఆత్మ నిర్ధయాత్ అది రెండు అయ్యేందుకు అవకాశం లేనే లేదు కాబట్టి స్వప్రకాశము స్వతసిద్ధం గనక ఆత్మ ఆత్మ ఎప్పుడైతే స్వప్రకాశంగా స్వతసిద్ధంగా మనకి తెలుస్తూ ఉందో దాన్ని ప్రకాశింపజేయడానికి అంటే తెలియడానికి ఒకటే మార్గం ఏంటో తెలుసా ప్రమాణం ఇప్పుడు అర్థమైందే శాస్త్రం అంటే ఏంటో కాబట్టి శాస్త్ర ప్రమాణం నాయన జాగ్రత్తగా అర్థం చేసుకోండి చాలామంది చెప్తుంటారు శాస్త్ర ప్రమాణం వల్ల ఆత్మ తెలుస్తుంది ఇంకో విధంగా తెలిసేందుకు అవకాశం లేదు అంటే అప్పుడు శాస్త్రం ఆత్మ అయిపోద్ది ఎందుకని దాని చేతి ఇది ప్రకాశింపబడుతూ ఉంది కనుక కాబట్టి శాస్త్రము ఎట్లా ప్రమాణము అనే సూక్ష్మ విషయం కూడా తెలియాలి శాస్త్రం ఎట్లా ప్రమాణం తెలుసా ఆత్మని ప్రకాశింపజేయడానికి కాదు శాస్త్రం ఉండేది అజ్ఞానాన్ని పోగొట్టడానికి ద పాయింట్ ఇవన్నీ సూక్ష్మైనటువంటివి అజ్ఞానాన్ని పోగొట్టడానికి కాబట్టి ప్రమాణం గురువు ఎప్పుడైతే ఇస్తాడో ఆత్మకు సంబంధించినటువంటి అజ్ఞానం పోతూ ఉంది గనక ఆత్మ ఆత్మగా ప్రకాశిస్తుంది గాలి వీచి మేఘాలన్నీ దూరమైపోయిన తర్వాత సూర్యుడు ఎట్లాగైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటాడో అట్లాగే గురు బోధ అనేటువంటి జ్ఞాన పవనాల వల్ల అజ్ఞాన మేఘాలు తొలగినప్పుడు ఆత్మజ్ఞాన భాస్కరుడు ద్వియంగా ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఎవరైనా అన్నారనుకోండి అవునయ్యా శాస్త్రం ఎట్లా ప్రమాణం శాస్త్రం ఉండేది అజ్ఞానాన్ని పోగొట్టడానికయ్యా జ్ఞానాన్ని ఇవ్వడానికి కాదు ఎందుకని జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మ అక్కడే ఉంది కాబట్టి ఆత్మ సంస్థితి ఆత్మదర్శనం ఆత్మని ఏవ సంస్థితి సమ్యక్ స్థితి దాంట్లో ఉండిపోవడమే ఆత్మదర్శనం ఆత్మ నిర్ధయాత్ ఆత్మ రెండు కాదు కదా ఆత్మనిష్టత దాంట్లో ఉండడమే కాబట్టి అది జ్ఞానం కన్నా అజ్ఞానం కన్నా అన్యమైనటువంటి జ్ఞానము అదే చిత్ చైతన్యము దానిని తెలుసుకోవడానికి ఇంకొక చైతన్యం అవసరం లేదు ఇప్పుడు బంధం ఏంటి చెప్పండి నేను అజ్ఞానిని అనేది బంధం ఇప్పుడు క్లియరా ఐఎమ్ ఇగ్నరెంట్స్ ఇట్స్ ద నోషన్ నేను అజ్ఞానిని అనేటువంటిది బంధం నువ్వు జ్ఞానస్వరూపుడు అయి ఉన్నా జ్ఞానాన్ని అజ్ఞానాన్ని రెండింటినీ ప్రకాశంపజేటువంటి ఆత్మస్వ స్వరూపం నీ వై ఉండినప్పటికి కూడాను స్వప్రకాశ చైతన్యం అయి నేను అజ్ఞానిని అనేది నోషం ఎందుకని జ్ఞానం కన్నా అజ్ఞానం ఇక్కడ జ్ఞానంగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి నేను అజ్ఞానిని అనేది బంధమైతే నేను జ్ఞానమును అనేది మోక్షం అంతేనా నేను అజ్ఞానిని అనేది బంధం నేను జ్ఞానిని అనేటువంటిది మోక్షం కాబట్టి అజ్ఞానం ఏదైతే ఉందో అది నీ స్వభావం కాదు నీ స్వభావం కాదు కనుక దాన్ని చక్కగా పోగొట్టుకోవచ్చు ఎందుకని నీవే ఆత్మవి ఆత్మకు సంబంధించిన అజ్ఞానం ఉంది ఇక్కడ నువ్వు చేసేది ఏదో కొత్తగా తెచ్చుకోవడం కాదు నాయన అవసరం లేకుండా తగిలించుకున్న దాన్ని తొలగించుకుంటూ ఉన్నావు కాబట్టి అజ్ఞానం అనేటువంటిది నీ స్వభావం కాదు దాన్ని తీసేస్తూ ఉన్నావు కాబట్టి నేను అజ్ఞానిని అనేటువంటిది తప్పు కాబట్టి జ్ఞానము కన్నా అజ్ఞానము కన్నా అతీతమైంది భిన్నమైంది వేరైనది ఏదైతే ఉందో అదే ఆత్మ అదే చిత్ జ్ఞానవర్జిత అజ్ఞానహీన చిత్ ఆ చిత్ ఏదైతే ఉందో అది అంటే జ్ఞాన అంటే నది జ్ఞానవర్జిత చూడండి జ్ఞానవృత్తివర్జిత అజ్ఞానవృత్తిహీన జ్ఞానం చిత్ క్లియర్నా జ్ఞానవృత్తి వర్జిత నీకేదైతే తెలుసో జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదు ఈ విషయానికి సంబంధించిన జ్ఞాన విషయ జ్ఞానం కాబట్టి జ్ఞాన వర్జిత కదా జ్ఞానవృత్తి వర్జిత అజ్ఞానవృత్తిహీన జ్ఞానం చిత్ చైతన్యం ఏవా కాబట్టి అజ్ఞానం అనేటువంటిది మనిషికి సమస్య కాదు ఇప్పుడు చూడతాం తర్వాత ఎంతవరకు వచ్చిందో ఉపదేశ సారం అజ్ఞానం అనేటువంటిది నీకు సమస్య కానే కాదు అజ్ఞానం ఉంటే ఉండని నేను అజ్ఞానిని అనేది సమస్య ఇప్పుడు అర్థమవుతుంది అజ్ఞానం ఉంటే ఉండని నీకేమి జ్ఞానం ఉంది అజ్ఞానం ఉంది రెండింటి తెలుసుకునేటువంటి చైతన్యం నువ్వు ఎక్కడొచ్చింది ప్రాబ్లం అంటే నేను అజ్ఞానిని ఐఆమ్ ఇజ్ఞర్ అంటే ఇట్ ఈస్ ద నోషన్ నేను అజ్ఞానిని అనేటువంటిది నోషన్ కాబట్టి నువ్వు తెలిసిన దానికి తెలియని దానికన్నా కూడా అన్యమైనటువంటి ప్రకాశాత్మవు చిదాత్మవు ఇది కేవలం నీకు మధ్యలో వచ్చింది దాన్ని తెలుసుకునే జ్ఞానం మరొకటి లేదు కాబట్టి ఇదంతా కూడా ఈ అజ్ఞానం అంతా కూడా మాయ వల్ల ఏర్పడింది ఇది స్వప్నవత్ మృష స్వప్నవత్ మృష ఒక కళ లాగా కాబట్టి కళలో ఎన్నెన్నో మనం కంటూ ఉంటాము మేల్కొన్న తర్వాత ఎట్లాగైతే ఉండవు ఈ అజ్ఞాన స్థితిలో నేను జీవుడు అనుకోని నేను జీవుణ్ణి కనుక నేను దుఃఖపడతాను చనిపోతానని నాకు ఈశ్వరుడు కావాలి మోక్షం కావాలి అనుకుంటున్నామే కాని ఇది మన స్వరూపం మనం తెలుసుకోలేకపోతున్నాము అసలు లేనిదే యామాసమాయ అదే చేసింది लेकने एंत चया लेकने एस नया लेकने या मस मा माया लेकने एस नायाड़े ले ले इपड़े నేనే ఆత్మ తెలిసిన తర్వాత ఎటుపోయిందో ఏమైపోయిందో ఎలా ఉందో జ్ఞాని జ్ఞాని మాట్లాడితే ఎట్లా ఉంటుంది ఇంతకుముందు ఉన్న మాయ ఏమైంది అది ఏమైపోయిందో ఎలా ఉందో వెతుకుదామంటే జాడలేవు దారే అసలు ఎందుకని లేకనే ఉన్నటప్పుడు కనిపించింది కదా లేనిది లేకుండానే పోయింది కలలాగా స్వప్నవత్ మురుష మేలుకోగానే కలకరిగింది మేలుకోగానే కలకరిగింది మేలు తెలియగానే మాయ చెదిరింది మేలుకోగానే కలకరిగింది మేలు నే మాయ చెదిరింది ఆరింది మాయ వెలిగింది మహిమా ఆరింది మాయా వెలిగింది మహిమా